శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్ధ్వజం ప్రసన్నవతనం ధ్యాయత్సర్వవిఘ్నోపశాంతైత్ గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దే భోమీ గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీకుల వై నమ వ్యాస విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయై వాసిష్టాయ నమో నమ పూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణానాలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమేశర సుక్తి సమగ్రైతునస్వయమీవీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్యవర్ణుణుంభనగౌరవైరీ కండూలకర్ణకొరావయోధయంతి హైమోద్పుండ్రమయహన్మకుటం సునాసం మందస్మితండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ విమలపటీ కమలటుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి ఆ పదాపహర్తం దాతర సర్వసంపకారామం శ్రీరామం భూయో భూయో నమా హరి పరమేశ్వరస్వే సభకి నమస్కారం దక్షిణామూర్తి స్వరూపంలో కూర్చున్నటువంటి పరమేశ్వరుడు సనకసనందనాదులకు మాత్రమే అందుబాటులో ఉన్నవాడు అటువంటి దక్షిణామూర్తి స్వరూపంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు లోకములకు ధర్మ ప్రబోధాన్ని చెయ్యవలసినటువంటి అవసరం ఏర్పడింది ఎందుచేత అంటే మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అసలు మతమన్న మాట అన్వయం అవ్వదు సనాతన ధర్మానికి మతము అంటే ఒక మతిలోంచి పుట్టినది అది ఎవరో ఒక్కరి యొక్క మస్తిష్కంలోంచి ఆవిర్భవించినది కాదు అది సనాతనము ఈశ్వరుడు ఎప్పుడున్నాడని మీరు అనుకుంటున్నారో అప్పటినుంచి కూడా ఈ ధర్మం దీని పేరే ధర్మము అంతే సనాతనమైన ధర్మము ధర్మము అనేటటువంటి మాట సంస్కృతంలో ఉన్న ఈ మాట అసలు చాలా భాషలలో లేనే లేదు అందుకే మీకు ఇంగ్లీషులో ధర్మము అనేటటువంటి మాటకి సమానమైనటువంటి మాట లేక వాళ్ళు ఏం చేస్తారంటే ధర్మాన్ని ఇంగ్లీష్లో ధర్మ అని రాసుకుంటారు డిహెచ్ఏ ఆర్ ఎంఏ అని రాస్తారు తప్ప అసలు ధర్మమునకు తుల్యమైనటువంటి మాటే లేదు అసలు ధర్మము అనబడేటటువంటి మాటకి తుల్యమైన మాట లేని భాషని పలికేటటువంటి వాళ్ళకి ధర్మం గురించి తెలిసి అని ఎలా అనుకుంటారు ధర్మం గురించి తెలిసి ఉన్న జాతి ఏదైనా ఉంటే ఒక్క ఆర్ష సంప్రదాయంలో ఉన్నటువంటి సనాతన ధర్మమునందు వారికి మాత్రమే తెలుసు అటువంటి సనాతన ధర్మమునందు వ్యక్తి ఎలా జీవించాలి అనేటటువంటిది వేదము నందు చెప్పబడింది ఆ వేదము ఈశ్వర ప్రోక్తము అపూరుషీయము అని మనుష్యులు చెప్పినది కాదు అటువంటి వేదము మనకి ఒక నిబంధన విధించింది ఏమిటి ఆ సిద్ధాంతం అంటే కృతజ్ఞతతో జీవించరా దేవతలకి మనుష్యులకు ఒక అవినాభావ సంబంధం నేను నిన్న మీతో పేర్కొన్నాను ఒక విషయాన్ని ఒక వర్గము దేవతలు ఒక వర్గము మనుష్యులు ఒక వర్గము రాక్షసులు ఒక వర్గము ఋషులు ఇందులో ఋషులు జానమునందు ఈశ్వర వాక్కు విని మంత్రశక్తిని కల్పించారు మంత్రములను మనకిచ్చారు దేవతలు మనకి ఉపకారం చేయడం కోసం వర్షం కురిపిస్తారు దేవతలు మనకి కావలసినటువంటి సుఖములకు స్థానములను ఉద్దీపనం చేస్తారు మనం దేవతలకి కావలసినటువంటి అన్నాన్ని సమకూరుస్తాం ఇది వేదమునందు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఈశ్వరుడు పెట్టిన వ్యవస్థ దేవతలు వర్షం కురిపిస్తే మనకు అన్నం దొరుకుతుంది మనం ఏం చేస్తామంటే దేవతల పేరు చెప్పి స్వాహాకారంతో హవిస్సునిస్తాం ఈ హవిస్సు దేవతలు పుచ్చుకుంటారు పుచ్చుకొని వాళ్ళ కడుపు నిండి వాళ్ళు సంతోషిస్తారు వీళ్ళు కృతజ్ఞతతో బ్రతుకుతున్నారు రాని మళ్ళీ అభ్యున్నతి కారకమైనటువంటి వాటిని వాళ్ళు మనకు అనుగ్రహిస్తారు కాబట్టి దేవతలు మనుష్యుల మీద ఆధారపడతారు అన్నానికి మనుష్యులు దేవతల మీద ఆధారపడతారు అన్నానికి ఇది ఒక చక్రం ధర్మచక్రం ఈ చక్రంలో వైక్లభ్యము రావడం అన్నది ఎందుకు తటస్థిస్తుంది అంటే యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోవడం అనేటటువంటి పరిస్థితి ఏర్పడడానికి కారణం అత్యంత ఆకర్షణీయమైనటువంటి మాటలతో ధర్మవిరుద్ధమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదనం చేసి వేద విరుద్ధమైనటువంటి బాగా ప్రచోదనం చేసి ఈశ్వరుడు ఏది చెప్పాడో అలా చెయ్యకూడదు స్థితి మనసులో ఎందు కల్పింపబడుతుంది అదిగో అటువంటి స్థితి కల్పించినప్పుడు దాన్ని చక్కదిద్దడానికి శంకరుడు బయలుదేరి రావాలి ఇప్పుడు బయలుదేరి రావాలి అన్నప్పుడు మీరు రెండు విషయములను గ్రహించవలసి ఉంటుంది ఈశ్వరుడు తనంత తాను జోక్యం చేసుకోడు ముందు వెళ్ళి చెప్పవలసిన వాళ్ళు ఎవరంటే దేవతలు వాళ్ళు వెళ్ళి అడగాలి అయా ధర్మచక్రము తిరగడంలో దోషం వచ్చింది ఇప్పుడు మనుష్యుల ఎందు అధర్మ ప్రవేశించింది వాళ్ళు వేదము ఎలా చెప్పిందో అలా జీవించట్లేదు దానివల్ల మాకు హవిస్సు లభించట్లేదు రెండవ వర్గం ఒకటి ఉంటుంది అది ఇంతమంది వైదిక ధర్మాన్ని విడిచిపెట్టేస్తున్నా ఎక్కడో అక్కడ ఇంకా వైదిక ధర్మాన్ని పట్టుకుని బ్రతుకుతున్నటువంటి మహాభక్తులైన వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చేత మాకు సంతానము కలగాలి అని ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు ఇప్పుడు ఈశ్వరుడు అవతారము అంటే తార అంటే పైన ఉండడం అవతార అంటే కిందకి దిగడం ఈశ్వరుడు కిందకి దిగడము అంటే ఆయన కూడా పాంచభౌతికమైనటువంటి శరీరముతో ఈ భూమండలం మీద కదలాలి అందుకే అప్పుడప్పుడు ఈశ్వర సంబంధమైనటువంటి తేజస్సుని ప్రకటనం చేస్తాడు కానీ ఎక్కువగా సామాన్యమైన మనుష్యుడు ఎలా తిరుగుతాడో అలా తిరుగుతాడు ప్రత్యేకించి చైత్ర వైశాఖ మాసములు రెండు మనుష్యుల జీవితానికి కట్టుబాటు నేర్పినటువంటి ఇద్దరు మహాపురుషులు పుట్టినటువంటి నెలలు చైత్రమాసంలో నవినాడు రామచంద్రమూర్తి ఆవిర్భవించారు మనుష్యులకు నడవడి నేర్పారు వైశాఖ మాసంలో శంకరాచార్యుల వారు ఆవిర్భవించారు మనుష్యులకి ధర్మాన్ని ప్రవర్తనని నేర్పారు ఈ రెండు అవతారములు చైత్ర వైశాఖ మాసములలోనే వచ్చాయి ఇందులో అప్పుడప్పుడు అతిమానుషచేష్టితములు ప్రకటింపబడతాయి శంకర భగవత్పాదులు కూడా నర్మదా నదికి వరదలు వస్తే నీటినంతటిని తన కమండలంలోకి పెట్టేశారు అప్పుడప్పుడు అలా అతుమానుషచే స్థితములను ప్రకటించిన ఎక్కువ కాలం మాత్రం సామాన్యమైన మనుష్యుడు ఎలా తిరుగుతాడో అలాగే తిరుగుతారు అలా ఎందుకు తిరుగుతారు అంటే దాన్ని కారుణ్యము పిలుస్తారు అలా బాగా మనకి దగ్గర తప్ప సఖ్యంగా ఉంటే తప్ప మనం ఆయన చెప్పిన మాట వినడానికి సిద్ధం కాం ఇలా మనని బాగా దగ్గరకి తీసుకుని తప్పు చేస్తున్న వాళ్ళని పూర్వయుగాల్లో శ్రీ మహావిష్ణువు అవతార స్వీకారం చేసి సంహారం చేసినట్లు కాకుండా అనునయంతో మాట్లాడి మళ్ళీ ధార్మికత వైపుకి తిప్పాలి అందుకని బాగా కిందకి దిగి రావాలి చాలామందిని కలుసుకోవడానికి వీలుగా సన్యాసి రూపంలో తిరగాలి అందుకే వైదికమైనటువంటి సిద్ధాంత ప్రకటనం చెయ్యాలి నిన్న మీతో నేను మనవి చేశాను వైదికము అన్న మాటకు అర్థం వేదము ఒక ఈశ్వరుడు ఎన్ని ప్రధాన స్వరూపములను ధరించాడో చెప్పి సూక్తములను చెప్తుంది ఒక్కొక్క దేవతా స్వరూపాన్ని స్తోత్రం చేస్తుంది సు ఉక్తము బాగా చెప్పబడినది అన్నీ ఈశ్వర స్వరూపాలని సమాన బుద్ధితో ఆదరించగలగాలి అదే ఈశ్వరుడు యొక్క రూపమని వేదము ఏ ఏ రూపములను గుర్తించి లఘుగాయత్రి ఇచ్చిందో ఆ రూపములను గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను తప్ప నేను అన్నిటి గురించి మాట్లాడటం లేదు వేదము ఏ స్వరూపములు ఈశ్వర స్వరూపములని చెప్పిందో వాటన్నిటి సమబుద్ధితో ఉండాలి ఇప్పుడు అది ముందు మనకి నేర్పడం కోసం ఆయన కూడా అటువంటి విధానాన్ని స్వీకరించారు అంతఃాక్తో అది అమ్మవారి యొక్క స్వరూపం కారుణ్యం దయ అందుకే అందరికీ దగ్గరగా ఆయనే వచ్చారు ఆయనే తిరిగారు ఆ హిమాచల పర్యంతం శివుడిగా కూర్చుంటే శంభుమూర్తిగా మనకు అందడవు దిగి వచ్చి ప్రతి ఊరూ తిరిగారు ఇది కారుణ్యం అంత షాక్తో బహిశైవ పైకి శివస్వరూపం పైకి శివస్వరూపం అంటే చాలామంది అనుకునే అభిప్రాయం ఏమిటంటే శంకరాచార్యుల వారు విభూతి పెట్టుకుంటారు కాబట్టి ఆయన కేవలము శివభక్తుడు అనుకుంటారు అంతకన్నా దోషం ఇంకోట్లేదు విభూతి ధారణము కేవలము శివభక్తులు మాత్రమే చేసేది కాదు అని మొట్టమొదట గుర్తించవలసి ఉంటుంది విభూతి ధారణము వేదప్రోక్తము విభూతి రేణువులు అంటే దాని ఎందు సిద్ధులన్నీ ఉంటాయి దాని ఎందు వైరాగ్యం ఉంటుంది జ్ఞా దాని ఎందు జ్ఞానం ఉంటుంది దానియందే సంపద ఉంటుంది ఈ లోకములన్నీ లయమైపోయిన తర్వాత ఆ బూది కణముల ఎందు మళ్ళీ పునఃసృష్టి వ్యూహాన్ని ఉంచుతాడు ఈశ్వరుడు ఉంచి తన శరీరమునకు అలదుకుంటాడు చిట్ట చివరకి ఏ వస్తువైనా బూది కింద మారిపోతుంది బూది దేని కింద మారుతుంది ఇక మారడానికి ఏం లేదు కాబట్టి శాశ్వతమైన గు వస్తువును గుర్తించి మిగిలిన వాటి ఎందు పెట్టుకునేటటువంటి వ్యామోహము గుప్పెడు బూది ఎందు పెట్టుకున్న వ్యామోహంతో సమానమని అన్నీ చివరికి బూదైపోయేవే వీటి మీద పెట్టుకున్నటువంటి అనుబంధము మనల్ని ఉద్ధరించేది కాదు అన్న వైరాగ్య భావన పెంపొందించుకుని తత్కారణము చేత భక్తి జ్ఞానములు పొందడానికి ఉపకరణము విభూతి తప్ప విభూతిధారణ చెయ్యడం అన్నది కేవలం శివభక్తుడు అని కాదు దాని అర్థం అందుకే ఋషులందరూ విభూతి ధారణ చేస్తారు విభూతి ధారణ చేశారు అంటే కేవలము శివభక్తులని కాదు ఉన్న ఒక్క పరబ్రహ్మమే స్థితికారకత్వంగా నిలబడినప్పుడు విష్ణుతత్వాన్ని ప్రకటనం చేస్తుంది ఆయనే జ్ఞానమిచ్చినప్పుడు మోక్షం ఇచ్చినప్పుడు నిద్రనిచ్చినప్పుడు లోకములను తనలో కలుపుకున్నప్పుడు లయకారకుడై శివతత్వముగా నిలబడుతుంది తత్వత రూపము ప్రకటన అవుతుంది తప్ప రూపము చేత తత్వము మాత్రము మారిపోదు ఒక్కటే పరబ్రహ్మం అలా మారుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు శంకర భగవత్పాదులు బహిశ్శైవ బహిశ్శైవ ఆయన విభూతి ధారణ చేసి శివముగా ఉన్నారు అంటే దాని అర్థం ఏమిటంటే శివం అంటే శోభనం కళ్యాణం మంగళం శుభం శ్రేయం అవి దాని అర్థాలు లోకములకన్నిటికీ కూడా మంగళమును కల్పించడానికి వచ్చారు మంగళమును కల్పించడం అంటే వైదిక ధర్మం మీద మళ్ళీ అంత జిజ్ఞాస కలగడం అంత విశ్వాసం కలగడం అదే మంగళం అదే శుభం కాబట్టి అటువంటి శుభాన్ని చేయడానికి కాబట్టి శంకరోతీతి శంకర వారు శుభమును చెయ్యడానికి కాబట్టి బహిశైవ పైకి శివస్వరూపంగా ఉంటారు కాని జనమధ్యేతు వైష్ణవ ఆయన నలుగురిలోకి వచ్చినప్పుడు మాత్రం ఏది చేసినా నారాయణ నారాయణ నారాయణ ఆయనకి మీరు నమస్కారం చేశారనుకోండి ఆయన నారాయణ నారాయణ నారాయణ అంటారు శంకరాచార్య స్వామి వారు ఆనాడు పెట్టినటువంటి ఆ సిద్ధాంతం ఇప్పటికీ అంతే శంకరుల చేత స్థాపింపబడినటువంటి పీఠములను అధిష్ఠించినటువంటి పీఠాధిపతులు ఇప్పటికీ మీరు వెళ్ళి వారికి నమస్కారం చేశారనుకోండి వాళ్ళు నారాయణ నారాయణ నారాయణ అంటారు ఎందుకు అలా అంటారంటే అందరి కోర్కెలను తీర్చేటటువంటి వాడు స్థితికారకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు ఆయన అనుగ్రహించారు కాబట్టి ఇప్పుడు అనుగ్రహించవలసిన వాడెవరో వాడికి ఈ కోర్కెలన్నింటినీ పంపిస్తున్నాం వాడు అనుగ్రహించాలి కాబట్టి మీరు పెట్టిన నమస్కారాన్ని వాడికి పంపిస్తున్నాను వాడికి అందుతుంది వాడు ఆ నమస్కారము చేత ప్రసన్నుడై మీ కోరిక తీరుస్తాడు ఈ కోర్కెలు ఈ జంజాటాలు ఈ లంపటాలు వీటన్నింటి మీద విరక్తి చెందుకటూ నేను కాషాయం కట్టుకున్నాను మళ్ళీ నా కొడుకు ఉద్యోగం కోసం మేం పరలాడడం ఇటువంటిదో నాకు నమస్కారం పెట్టిన వాడి కొడుకు కోసం ఉద్యోగం ఉద్యోగానికి మేం పరలాడడం కూడా అంతే కాబట్టి వాళ్ళకి ఆ వెంపర్లాట్ ఉంటే ఇక కాషాయ వస్త్రపు పవిత్రత పోలా వాళ్ళ మనసు పోలా ఎక్కడికో వెళ్ళి కాబట్టి నారాయణ నారాయణ నారాయణ జనమ్యేతు వైష్ణవ కాబట్టి ఆయన ఇటువంటి నడవడితో ఇటువంటి సిద్ధాంత ప్రచారంతో అందరికీ దగ్గరగా ఉండడానికి వచ్చినటువంటి అవతారం శంకరావతారం ఇప్పుడు అటువంటి అవతారం రావాలి రావాలి అంటే మీతో నేను మనవి చేశాను ధర్మమునకు వైక్లభ్యము కలిగిందని చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి నువ్వు అనుగ్రహించి మాకు సంతానం ఇయ్యని అడిగేటటువంటి భక్తులు ఒకళ్ళు ఉండాలి సంతానము ఆయన అనుగ్రహం చేత కలుగుతుందని నమ్మిన వాళ్ళెవరో వాళ్ళు భక్తి శ్రద్ధ ఉన్నవాళ్ళు కాబట్టి అంత భక్తులైన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ కడుపునే అవతారాన్ని స్వీకరిస్తాడు కాబట్టి ఇప్పుడు ఈ రెండూ కలియాలి కలిస్తే కానీ అవతారము రావడం కుదరదు అందుకే మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలిస్తే ఈశ్వరుడు అవతారం స్వీకరించినప్పుడు కారణం చెప్తాడు మీ కడుపున ఇందుకు పుడుతున్నాను అని చెప్తాడు విష్ణువు యొక్క అవతారములను మీరు పరిశీలన చేస్తే ఆయన ఎప్పుడు అవతారం తీసుకున్నా ఎవరి కడుపున తాను పుట్టవలసి వస్తుందో వాళ్ళకు ఆ కారణం చెప్తాడు ఇదిగో వీళ్ళ కడుపున పుడుతున్నాను అంటాడు దానికొక కారణాన్ని చెప్తాడు వాళ్ళ భక్తి కారణంగా నేను వాళ్ళ కడుపున పుడుతున్నాను అవతార స్వీకారం చేస్తున్నాను అంటాడు కాబట్టి దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి పరమశివుడి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ చెప్పారు అయ్యా శృత్యాచారం పరిత్య లోకమంతా ఇవాళ ఏమైందో తెలుసా శృతి అంటే వేదం శృతి అంటే దాన్ని చెవితో విని గురువుగారి దగ్గర స్వరబద్ధంగా నేర్చుకుని మళ్ళీ ఆ స్వరంతో పలుకుతారు కాబట్టి దానికి శృతి అని పేరు శ్రవణీంద్రియము ప్రధాన పాత్ర అంతేకాని రేడియోలో వేదన నేర్చుకోవడమును పోస్టల్ ట్యూషన్లో వేదన నేర్చుకోవడం ఉండదు వేదన నేర్చుకోవడం అంటే గురువుగారి పాదాల దగ్గర కూర్చునే నేర్చుకోవాలంతే గురువుగారు స్వరంతో చెప్తుంటే స్వరంతో శిష్యుడు నేర్చుకోవాలి చెవి ప్రధానంగా నేర్చుకోబడేటటువంటిది కాబట్టి దానికి శృతి అని పేరు అటువంటి శృతి ఏ విధానాన్ని చెప్పిందో ఎలా బ్రతకండి అని చెప్పిందో ఎటువంటి ఆచరణ ఉండాలి అని చెప్పిందో ఆచరణని లోకం విడిచిపెట్టింది అసలు లోకంలో ధర్మము పోతోంది అని గుర్తేటో ఆచార నిరసనము ప్రారంభమవుతుంది నువ్వు ఇలా చెయ్యక్కర్లేదంటాడు ఎవరు చెప్పారండి అవన్నీ ఏమక్కర్లేదంటాడు అంతే అవన్నీ ఏం అక్కర్లేదండి అండంలోనే ఉపద్రవం ప్రారంభమవుతుంది నేను మీతో ఒక్క మాట మనవి చేస్తాను గుర్తుపెట్టుకోండి ఒక డాక్టర్ గారు చాలా పెద్ద సర్జన్ ఆయన కత్తి పట్టుకుని అడ్డంగా గుండె పోసేయగలడు ఓ గోరు చుట్టూ కొయడానికి వెళుతున్నాడు ఆపరేషన్ థియేటర్లకు ఆయన ప్యాంటు చొక్కా చెప్పులతోటి వెళ్ళడు ఆ శస్త్రచికిత్స చేయవలసిన గదిలోకి ప్యాంటు చొక్క వాచి అన్నీ తీసేసి బయట ఒక ఆకుపచ్చటి బట్టలు వేసుకుని లోపలికి ఎడతాడు ఏ అలా వెళ్ళకపోతే ఏం చేయలేడా అది ఆచారము ఒక్కొక్క రకంగా ప్రవర్తించడం వల్ల మనస్సు ఎందు దుష్ట సంకల్పములు ఉదయించకుండా మనసుకి పవిత్రత కల్పించడానికి దీన్ని ఆధారం చేస్తాడు చూడండి మనసు రకరకాలుగా తిరుగుతోంది అనుకోండి తప్పుడు భావముల వైపు కెడుతోందనుకోండి మనసుని నిగ్రహించు అన్నారు అనుకోండి చాలా కష్టం ఎందుకో తెలుసండి మీ చెయ్యి పటకారని పట్టుకుంటుంది కానీ పటకార చేతిని ఎప్పటికీ పట్టుకోలేదు అసలు అది కుదరదు మనస్సుని మీరు నిగ్రహించడం మొదలు పెట్టే స్థానం మీ మాట వినదు మనస్సు మీరు దాంతో బడలిపోతారు ఎందుకంటే నా మాట వింటలేదు ధ్యానం చేద్దామంటే మళ్ళీ ఎక్కడికోబోతోందని మీకు మీ మనసు మీరు విసుగుస్తుంది అందుకే గీతాచార్యుడు ఒక మార్గం చెప్తాడు నువ్వు మనసుని నిగ్రహించలేకపోతే మొదట చెయ్యవలసిన పని ఏమిటంటే శరీరాన్ని ఉపకరణం చెయ్యాలి అదే ఆచారం అంటే ఈ శరీరాన్ని పట్టుకెళ్ళి గుళ్ళో కూర్చోపెట్టారనుకోండి గుళ్ళో ఏమిటి ఉంటుంది ఏదో ధ్వజస్తంభం యొక్క చిరుగంటలుంటాయి ఎవరో లలిత లలిత సహస్రం పారాయణ చేస్తూ ఉంటారు ఎవరో ఒక చేస్తూ ఉంటారు లేకపోతే ఎవరో ఒకళ్ళు భగవంతుడి పాట పాడుతూ ఉంటారు ఇప్పుడు మనసు జ్ఞానేంద్రియముల ద్వారా వీటి వంక చూడ్డం మొదలు పెడతాం మొదలుపెట్టి దానికి ఉన్నటువంటి బలహీనత ఏమిటో తెలుసా అండి ఏనుగు తనని కట్టవలసిన గొలుసు తానే అందించినట్లు రోజూ సాయంకాలం ఆరు గంటలకి గుడికెడతాను అని మీరు పది రోజులు వెళ్ళారనుకోండి విసుక్కుంటూనో కసురుకుంటూనో పదకొండో రోజున ఆరయింది గుడికి వెళ్ళాలి కదా అని అదే గుర్తు చేస్తుంది తప్ప వీడివాళ్ళ ఏదో పనిలో ఉన్నాడు ఏ మార్చేద్దాం అనుకోదు ఆరింటికి గుడికి వెళ్ళాలి కదా అంటుంది విసుక్కుంటూ మీరు వెళ్ళగా వెళ్ళగా వెళ్ళగా వెళ్ళగా ఏమవుతుందో తెలుసా మీకు ఆ ధ్వజస్తంభం మీద ఈశ్వరస్వరూపం మీద ఆ ముఖమంటపం మీద అక్కడికి వాళ్ళ మీద ఆ కార్యక్రమాల మీద అనురక్తి కలుగుతుంది రోజు వస్తుంటారు మేస్టర్ మీరు రెండని చెప్పి ఆయన ఒక కరపత్రం ఇస్తాడు అనుకోకుండా శంకర జయంతికి పల్లకి పెట్టుకోవడానికి ఎడతావు నీ జీవితంలో ఒక పెద్ద మలుపు తిరిగి కాబట్టి ఆచారం అనేది దేని కొరకు నిర్దేశింపబడిందంటే మనసు విత్సలవిడిగా తిరగడానికి వీలు లేకుండా నీకు ఒక హెచ్చరిక చేయడానికి ఆచారకాండ వచ్చింది అబ్బాయి ఒక మడిబట్ట కట్టుకో అంటే మడిబట్ట కట్టుకుంటేనే పూజ చేయాలండి అన్నామనుకో అది వితండ మడిబట్ట కట్టుకుని నువ్వు కూర్చుంటే నేను ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఉన్నాను ఇప్పుడు నేను ఒక పవిత్రమైన స్థితిలో ఆ పవిత్రత నా మనసు కూడా అలా ఉండాలి ఇప్పుడు నేను అన్యథా ఆలోచనలు చేయకూడదు కోపంగా మాట్లాడకూడదు ఇప్పుడు నేను ఎవరి మీద కేకలేయకూడదు ఇప్పుడు నేను మధ్యలో ఎవరితో ఏమీ మాట్లాడకూడదు ఇది కట్టుకుని ఎంతసేపు ఉంటానో అంతసేపు భగవత్ సంబంధమైన ఆలోచనతోనే ఉండాలి చాలదా ఒకనకొకప్పుడు ఒక గురువుగారిని దయానంద సరస్వతి గారిని ఒక ఆవిడ అడిగింది మా అత్తగారు పూజ చేస్తుంది ఒక గంటసేపు రోజు ఆ గంటసేపే ఆవిడ మాట్లాడరు మిగిలినటువంటి సమయంలో నిద్రపోతే తప్ప ఆవిడ తిడుతూనే ఉంటుంది ఆవిడ పూజకి ఏమిటి ఫలితం అని అడిగింది అడిగితే దయానంద సరస్వతి అన్నారు ఆ గంటసేపు నిన్ను తిట్టకపోవడమే ఆ పూజకి ఫలితం అది కూడా లేకపోతే ఆ గంటసేపు మౌనంగా ఉండడానికి ఆస్కారం ఎందుకు వచ్చింది పూజ మందిరంలో ఒకటి వెళ్ళి కూర్చుంది కాబట్టి ఆచారం ఏదో తెలివి తక్కువ వాళ్ళై పెట్టలేదు పెద్దవాళ్ళు నీ మనసుని నిగ్రహించడానికి కావలసినటువంటి స్థితిని ఏర్పాటు చేశారు ఆచారం ఎందుకండి అంటే నీ మనసును ఎలా నిలబెడతావు ఇక నీ మనసుని నిలబెట్టేదే ఉండదు ఎప్పుడూ ఆచారమును విడిచిపెట్టిన వాడు ఎందుకెడతాడు అంటే కోరికతో మాత్రమే ఉంటాడు తప్పవాడు ఉన్నతిని పొందడం సాధ్యం కాదు కాబట్టి ఆచార నిరసనము జరుగుతోంది లోకంలో శృతి మార్గం పరిత్య వేదం ఏం చెప్పిందో ఆ మార్గాన్ని విడిచిపెట్టేస్తున్నారు కర్మానుష్ఠానం పోతోంది లోకంలో కాబట్టి జ్ఞానము కలిగే అవకాశం లేదు భక్తి అన్న మాటకు అర్థం లేదు కాబట్టి ఈశ్వర ప్రమాదం వస్తోంది లోకంలో ఇప్పుడు లోకమునకంతటికీ కూడా మళ్ళీ వైదిక ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి అవసరం వచ్చింది కాబట్టి మీరు అవతార స్వీకారం చేసి రావలిసింది ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి ఎప్పుడైతే లోకమునందు ఆచారము భ్రష్టమైందో ఒక మాట ప్రబలుతుంది ఏమిటో తెలిసా అండి లోపల భక్తి ఉంటే చాలదేమిటండి అంటాడు నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తాను మీరు ఆలోచించండి నాకు మా అబ్బాయి మీద చాలా ప్రేమ ఉంది మనసులో అక్షయతృతీయ కదా అని చెప్పి మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ పట్టుకొచ్చి బోల్డ్ అని మామిడిపళ్ళు ఇచ్చారు మామిడిపళ్ళు పెట్టిన గదిలోకి వెళితే మంచి సువాసన వస్తుంది అరే నా కొడుక్కి మామిడిపళ్ళు అంటే చాలా ఇష్టం పాపవాడు ఉంటే తినేవాడే వాడు ఉంటే తినేవాడే అని మనసులో అనిపించింది నా మనసులో ప్రేమ లేదేంటి అందుకని నేను ఊరుకున్నానా నా మనసులో ప్రేమ ఉంది కాబట్టి నాకు అత్యంత సన్నిహితులైన వాళ్ళని పిలిచి ఏమండీ ఈ మామిడి పళ్ళన్నీ ఓ అట్టపెట్టెలో పెట్టి హైదరాబాద్ వెళ్ళే బస్సులో ఇస్తే అవి అక్కడ మా వాడు తీసుకునే అవకాశం ఎలా ఉంటుందా అంటే గురువుగారు ఉండండి ప్రయత్నం చేస్తామని మా ఇంటికి వచ్చి ఒక బస్సు వాళ్ళని పట్టుకుందామండి మీరు అట్టపెట్టి కట్టిచ్చేసి దాని మీద అడ్రస్ రాసేస్తే రేపు ఆ బస్సు దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి అట్టపెట్టె తీసేసుకోవచ్చు కాబట్టి మీరు అట్టపెట్టెలో మామిడిపళ్ళు పెట్టి ఇచ్చేయండి అంటే సంతోషంగా అట్టపెట్టెలో అన్ని మామిడి పళ్ళు పెట్టి తాడు కట్టేసి ఇచ్చేస్తున్నానా లేదా ఎందుకు ఇచ్చాను ఏమి నా మనసులో ప్రేమ ఉంటే చాలా ఏమిటి మామిడిపళ్ళు పెట్టడం ఎందుకు నా కొడుకు కన్ననా మనసులో ప్రేమ ఉన్నది అనడానికి గుర్తు కర్మగా ప్రకటన అవడమే మామిడిపళ్ళు పంపకుండా ఎలా ఉండగలిగా నీ మనసులో నిజంగా ఈశ్వరుడి మీద భక్తుంటే ఆచారమును పాటించకుండా ఎలా ఉంటావు ఆచార భ్రష్టడం ఎందుకు అవుతావు వేదాన్ని తిరస్కరించి ఇక్కడ వస్తోంది వితండవాదన దీన్ని వితండవాదం అంటారు ఈ వితండవాదన పోగొట్టాలి అందుకని మహానుభావుడు ఆశీతి హిమాచల పర్యంతము సత్యదండాన్ని చేత్తో పట్టుకుని కుక్కల్ని కొట్టినట్టు కొట్టాడు ఎవడ్రా అనాచారమును ప్రదలేటట్టు చేస్తున్నవాడు ఎవడురా శూన్యవాదాన్ని లోకంలో ప్రచారం చేస్తున్నవాడని కుక్కని కొట్టడానికి కర్రబట్టుకున్నట్టు సత్యదండం పట్టుకుని శంకరులు బయలుదేరారు కాబట్టి వైదిక ధర్మం నిలబడింది శంకరుడే బయలుదేరిన నాడు ఏమీ లేదు లోకంలో వేదము లేదు ఈ పూజ లేదు ఈ పురస్కారం లేదు ఈ గుడి లేదు నా ప్రవచనం లేదు మీరు వినము అందుకే శంకరులకు ఈ జాతి రుణపడిపోయింది శంకరులు లేని నాడు వేద ధర్మమే లేదు అందుకే ప్రాజ్ఞులు ఒక మాట శంకరుల జోలికి వెళ్ళవద్దు అని చెప్తారు ఎందుకంటే శంకరులు వచ్చారు కాబట్టే వైదిక ధర్మం నిలబడింది శంకరులు రాని నాడు వైదిక ధర్మం లేదు కాబట్టి మీరు అవతార స్వీకారం చెయ్యాలి ఆచారము ఎప్పుడు భ్రష్టమైందో అప్పుడు మనసులో ఉంటే చాలదా అండి అంటాడు ఒక యజ్ఞం ఉండదు ఒక యాగం ఉండదు లేనప్పుడు దేవతలకు హవిస్ ఎలా అందుతుంది హవిస్ అందనప్పుడు లోకం సుభిక్షంగా ఎలా ఉంటుంది ఉండదు కాబట్టి ఇప్పుడు మీరు అవతార స్వీకారము చెయ్యవలసింది పరమేశ్వరుడు ఒక్కసారి గమనించాడు ఓ స్వీకరిస్తాను ఎక్కడ స్వీకరించాలి అన్న విషయాన్ని ఎలా ఉంచండి నేను మళ్ళీ చెప్తాను మీకు స్వీకరిస్తాను కానీ శ్రీ మహావిష్ణువు యొక్క నాలుగు భుజములు ఎలా ఉంటాయో అలా నేను నలుగురు శిష్యులతో అవతరిస్తాను వాయుపురాణం ఎప్పుడో చెప్పింది శంకరాచార్యుల వారు ఏ రూపంలో వస్తారో చతుర్భిస్సహ శిష్యై స్థూ శంకర అవతరిష్యతి శ్రీ మహావిష్ణువు యొక్క నాలుగు చేతులు ఎలా ఉంటాయో శంకరాచార్యుల వారు నలుగురు శిష్యులతో అవతరిస్తారు అని చెప్పింది అవతారమే నలుగురితో కలిసి ఆయన శ్రీ మహావిష్ణువుని పిలిచారు అవతార స్వీకారము మీరు చేసేది సాధారణంగా ధర్మ సంస్థాపన కొరకు ఇది మీరు గుర్తుపట్టవలసింది విష్ణువు శివుడు ఎప్పుడు రెండుగా ఉన్న ఒక్క తత్వమే వాళ్ళిద్దరు ఎప్పుడు ఒకరి మాట ఒకరు తిరస్కరించడానికి అసలు రెండు ఉంటే కదూ అసలు ప్రతిజ్ఞ వరిది ధర్మ సంస్థాపనార్థాయా సంభవామి యుగే యుగే అన్నది విష్ణుస్వరూపాన్ని ఇప్పుడు ఆ ధర్మ సంస్థాపన కొరకు వస్తున్నది ఎవరు శివుడు మరి విష్ణువు చెప్పినటువంటి మాట లొట్టబోతుంటే ఇప్పుడు ఒకని కాదు ఎంతమందిని చంపుతారు ధర్మ సంస్థాపనకి అని ఇన్నాళ్ళకి విష్ణు ఓడిపోతున్నాడని శివుడు చంకలు కొట్టుకుంటూ కూర్చున్నాడా విష్ణువు మాట నిలబెట్టడానికి శివస్వరూపం బయలుదేరింది ఇంకింతకన్నా రెండు ఒకటే అనడానికి మీకు ఏం కావాల ఆధారం వాళ్ళిద్దరూ అలా ఉంటారు ఒక్కటే స్వరూపం అది అందుకే శివకేశవుల మధ్యలోకి వెళ్ళకూడదు శివుణ్ణి పూజించి విష్ణువుని నిందించకూడదు విష్ణువుని పూజించి శివుణ్ణి నిందించకూడదు రెండూ ఒక్కటే ఆ స్వరూపమే ఇలా ఉంది ఈ రూపమే అలా ఉంది అది పరిపూర్ణమైన భక్తి అప్పుడు మీరు రామాయణం చదివి పొంగిపోగలరు శివమహాపురాణం చదివి పొంగిపోగలరు లలితా సహస్రం చదివి ప్రవశించగలరు విష్ణు సహస్రం చదివి రోమాంచితం కాగలరు లేని నాడు మీ ఇంట్లో కొన్ని పుస్తకాలు ఉంచుకోవడానికి మీరు బెంగెట్టుకుంటారు ఎందుకు వచ్చి కాబట్టి అది వైదికం ఆ స్థితికి ఎదగాలి సాధన చేత మనిషి కాబట్టి ఇప్పుడు ఆయనన్నారు నేను అవతరిస్తాను నాతో పాటు నలుగురు రావాలి విష్ణువు పద్మపాదాచార్యుల వారిగా రావాలి మొదటి శిష్యుడు బ్రహ్మగారు సురీశ్వరాచార్యుల వారిగా రావాలి హస్తామలకాచార్యుల వారు వాయుస్వరూపం వాయువు హస్తామలకాచార్యుల వారిగా రావాలి అగ్ని తోటకాచార్యుల వారిగా రావాలి కుమారస్వామి కుమరిల భట్టుగా రావాలి ఇంద్రుడు సుధమ్ముడనబడేటటువంటి రాజుగా రావాలి ఒక్క సరస్వతీదేవి మాత్రం సరసవాణిగా రావాలి ఆ అవతారంలో ఆవిడ పేరు సరసవాణి సరసవాణి అన్న పేరుతో రావాలి ఇందులో మీకు చమత్కారం ఒకటి ఉంది విష్ణువు కూడా పద్మపాదాచార్యుల వారిగా వస్తున్నారు భార్య రాదు లక్ష్మీదేవి మాత్రం అవతార స్వీకారం చేసి రాదు పద్మపాదాచార్యుల వారితో పరమశివుడు వస్తున్నాడు అంతఃాక్తో దయాస్వరూపమై ఉంటాడు కానీ ఆయన పక్కన పార్వతీదేవి ఉండదు బ్రహ్మగారు వస్తున్నారు సరస్వతీదేవి ఉంటుంది ఏమి ఎందుకలా ఎందుకు అలా ఉండాలి శంకరాచార్య స్వామి అవతార స్వీకారం చేసినప్పుడు అలా ఎందుకు రావాలి మిగిలిన వాళ్ళని భార్య అక్కర్లేదు అని తీసుకొచ్చి విష్ణు పద పద్మపాదాచార్యుల వారిగా వచ్చి సన్యాసిని తీసుకున్నారు తీసుకుని శంకరాచార్యుల వారికి శిష్యులయ్యారు అగ్ని తోటకాచార్యుల వారిగా వచ్చి సన్యాసం స్వీకరించి శంకరాచార్యుల వారి మీద చేశారు సరే వాయువు హస్తమలకాచార్యుల వారిగా వచ్చి చిన్నతనంలోని మహాజ్ఞానిగా ఉన్నారు వీళ్ళు ముగ్గురు అలా ఉన్నప్పుడు సురేశ్వరాచార్యుల వారిగా వచ్చినటువంటి బ్రహ్మగారు మాత్రం భార్యతో కలిసి రావాల్సి వచ్చింది సరసవాణి అన్న పేరుతో సరస్వతిని వచ్చింది ఏ ఎందుకు రావాలి ఎందుకు శివుడు అలా శాసనం చేశాడు నేను వస్తాను నాకన్నా ముందు మీరు ఇల్లు ఇలా అన్నాడు ముందు సురేశ్వరాచార్యుల వారు వచ్చేసారు సురేశ్వరాచార్యుల వారు శృంగగిరి పీఠానికి మొట్టమొదటి అధిపతి అటువంటి సురేశ్వరాచార్యుల వారు మాత్రం తిన్నగా సన్యాసం తీసుకోవాలి విచిత్రం ఏమిటో తెలుసా అండి శంకరులకు సాయం చెయ్యడానికి అవతరించినటువంటి బ్రహ్మగారు శంకరాచార్యుల వారిని వ్యతిరేకించి తిరిగారు చాలా కాలం అది శివశాసనమే నువ్వు అలాగే తిరుగుకొన్నాళ్ళని చెప్పారు ఎందుకు అలాగా ఇది పెద్ద చమత్కారం ఆది శంకరులు రావడం అంటే అంత తేలిగ్గా ఏం రాలేదా అవతారం ఇన్ని మలుపులు తిరిగితే వచ్చింది బ్రహ్మగారిని గృహస్థాశ్రమంలోకి వెళ్ళమన్నారు ముందు అందుకని భార్యతో కలిపి పంపారు ఎందుకో తెలిసా అండి ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళకి శారదా కటాక్షం అనేటటువంటిది నిరంతరము దొరకాలి అందుకే వనదుర్గ మంత్రములతో కట్టేసి శారదాదేవిని తీసుకొచ్చి ఈ భూమి మీద అలాగే కూర్చోపెట్టేట్టే పెట్టాను వెళ్ళిపోకుండా అండి అందుకే శృంగగిరిలో శారదాదేవిని చందమపు శాఖలోకి ప్రవేశపెట్టి చందమపు మూర్తిలోకి పెట్టి శంకరాచార్యుల వారు ప్రతిష్ట చేశారు అందుకే ఆ శారదా అన్న పేరు సరస్వతి అన్న పేరు శంకరాచార్యుల వారికి అంత గౌరవం శృంగగిరి శారదా పీఠం కంచి శారదా మఠం కంచిలో ఉన్నటువంటి ఎతులు కంచిలో ఉన్నటువంటి పీఠాధిపతులు ఇంద్ర సరస్వతి పేరుతో ఉంటారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాదేవేంద్ర సరస్వతి అక్కడ ఉన్నవాళ్ళందరూ భారతి సరస్వతి పేరు చంద్రశేఖరేంద్ర భారతి నృసింహ భారతి లేకపోతే అభినవ విద్యాతీర్థ భారతి భారతీ తీర్థస్వామి అలా అక్కడ భారతీ పేరుతో ఉంటారు పీఠం పేరు శారదా పీఠం ఇక్కడ మఠం పేరు శారదా మఠం ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంద్ర సరస్వతి శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి సన్యాసనామములలో శారద సరస్వతి అన్న పేరు పట్ల ఆయన ప్రత్యేకమైనటువంటి గౌరవం అంత ప్రకటన అవుతుంది శివుడు బయలుదేరే ముందు బ్రహ్మగారిని సరస్వతీదేవితో కలిసి వెళ్ళు మళ్ళీ మీ ఇద్దరే భూలోకంలో కూడా గృహస్థాశ్రమంలో భార్యాభర్తలుగా ఉండండి అన్నారు అసలు బ్రహ్మగారు వస్తూ శంకరాచార్యుల వారి వ్యతిరేకిగా వచ్చారు వ్యతిరేకిగా ఎలా వచ్చారో తెలుసా అండి ఆయన మీమాంస అంటే కర్మానుష్ఠానమునందు విపరీతమైన అనురక్తి శంకరాచార్యుల వారిది జ్ఞానమార్గం ఆయన పేరు మండలమీశ్వరుడు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క పేరు మండలమీశ్వరుడు ఆయన భార్య పేరు ఉభయభారతి సరసవాణి సరస్వతీదేవి వీళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో ఉండడానికి కారణం ఏమిటో తెలుసా యజ్ఞయాగాది క్రతువులు కదు లోపించే శంకరాచార్యస్వామి వారి అవతారం వచ్చి బోధ చేసే లోపల ముందు దేవతలకు హవిస్ అందద్దు యజ్ఞయాగాది క్రతువులు ముందు ప్రారంభం ప్రారంభమై ముందు కర్మ మార్గం ప్రారంభమైతే మళ్ళీ ప్రతివాడు అసలు భగవద్భక్తిరా స్నానం చెయ్యాలిరా బొట్టెట్టుకోవాలరా విభూతి ఎట్టుకోవాలరా నమస్కారం చేసుకోవాలరా దేవాలయం అంటే ఇలా వెళ్ళాలరా దేవాలయంలో నైవేద్యం అంటే ఇలా ఉంటుందిరా మనం వండి దేవాలయంలో ఉండి నైవేద్యం పెట్టింది మనం ప్రసాదంగా బుచ్చుకుంటాం రా దేవతలకు నైవేద్యం అంటే సాత్విక పదార్థం నైవేద్యం పెడతారా మంత్రం అంటే ఇలా ఉంటుంది యజ్ఞం అంటే ఇలా ఉంటుంది యాగం అంటే ఇలా ఉంటుంది హవిస్ అంటే ఇలా ఇస్తారనేటటువంటి జ్ఞానము ముందు కలిగితే తర్వాత జ్ఞానం అనేటటువంటి ముందు కర్మ మార్గములు పరిపుష్టం చెయ్యాలి చేస్తే తప్ప జ్ఞానం ఏర్పడదు భక్తితో కూడిన కర్మాచరణం చేస్తే కదా జ్ఞానం అందుకని ముందు బ్రహ్మగారు రావాలి మీరు చూడండి ఎప్పుడైనా బ్రహ్మగారు వేదం చెప్తుంటారు వేదం చెప్తారు మీరు యజ్ఞం చేసేటప్పుడు నలుగురు రుత్తిక్కులు ఉంటారు నలుగురిలో యజ్ఞాన్నంతటినీ కూడా నిర్వహణ చేసే వ్యక్తికి బ్రహ్మస్థానము పేరు ఆయన బ్రహ్మస్థానంలో ఉన్నవాడు ఎప్పుడు అగ్నిహోత్రం దగ్గర కూర్చుని స్వా అని హవిసిప్పించి దేవతలందరికీ అన్నం పెట్టిస్తూ ఉంటాడు బ్రహ్మస్థానంలో ఉన్నవాడు మంత్రం చెప్తుంటాడు దీని కర్మ మార్గమునందు మంచి దిట్ట అయి ఉంటాడు బ్రహ్మగారిని తీసుకొచ్చి అకస్మాత్తుగా నువ్వు గృహస్థాశ్రమంలో ఉండకూడదు నువ్వు యజ్ఞం చేయకూడదు యాగం చేయకూడదు నువ్వు సన్యాసం అంటే తలబడతాడు అందుకని బ్రహ్మగారిని తీసుకొచ్చి ముందు గృహస్థాశ్రమంలోకి వెళ్ళు సరస్వతీదేవితో కలిసి వెళ్ళి కర్మ మార్గ ప్రచారం చేయి ఓ రోజునొస్తా మీ ఇంటికి మండల మిశ్రుడు తర్జనం పెడుతుంటే సూర్యులోంచి దిగారు శంకరాచార్యులు వారు ఆయన మహానుభావుడు మూలాధార చక్రం కదిలిపోతే అటువంటి వాళ్ళని ఇంకా పృథివి అడ్డదు గోడలోంచి వెడతారు గొంతులోంచి వెడతారు ఇందులోంచి అయినా వెళ్ళిపోతారు పృథివీ ఆపదు కాబట్టి ఆయన పైనుంచి కప్పులోంచి కిందకి దిగిపోయారు ఆయనకి సన్యాసి అంటే కోపం సరే వాళ్ళిద్దరి మధ్య చాలా వాదన జరిగింది నేను ఏ కోణంలో పెడుతున్నానో ఆ కోణంలో పూర్తి చేస్తాను ఆ తర్వాత వాళ్ళిద్దరికీ చర్చ జరుగుతోంది జ్ఞానమార్గము గొప్ప కర్మ మార్గము గొప్ప అని ఇప్పుడు శంకరాచార్యుల వారంటే పరమశివుడు మండలమిశ్వరుడు అంటే చతుర్ముఖ బ్రహ్మగారు వీళ్ళిద్దరూ వాదించుకుంటుంటే తీర్పు చెప్పేది ఎవరు చెప్పాలి సరస్వతీదేవే ఉత్సవాలు అందుకని ఆవిడ్నే వెళ్ళమన్నారు అందుకని సరసవాణి అన్న పేరుతో ఆవిడ ఉభయభారతిగా వచ్చి తీర్పు చెప్పింది నిష్పక్షపాతంగా చెప్పేసింది శంకరాచార్యుల వారే గెలిచేశారని చెప్పి గెలిచారని చెప్పగానే మండలమిశ్వరుడు గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టేసి వాదన నియమం ప్రకారం సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు సురీశ్వరాచార్యుల వారన్న పేరుతో స్వీకరించి శంకరాచార్యుల వారికి శిష్యులైపోయారు కాబట్టి శంకరాచార్యుల రావడానికి పూర్వమే కర్మానుష్టాన్ని బలంగా స్థాపన చేయడానికి బ్రహ్మగారు రావాలి చిత్రం ఏమిటో అందరికన్నా చిన్నవాడు అందరికన్నా పెద్దవాడిగా వచ్చాడు శంకరులు రాకముందు ఇంత పెద్ద ప్రణాళిక నడిచింది లోకంలో అందరికన్నా చిన్నవాడు కుమారస్వామి అందుకేగా కుమార అన్న శబ్దం ఆయనకి పరమశివుడు కుమారుడు కనుక కుమార ఆయనే లోకంలో అటువంటి సుబ్రహ్మణ్యుడు కుమరిల భట్టు ఆ పేరుతోనే వచ్చేశాడు భట్టారక అంటే గౌరవనీయుడు అని కుమరిల భట్టుగా వచ్చారు ఆయన కర్మానుష్ఠానమునందు చాలా గొప్ప స్థితిని పొందినవారు ఆయన లోకానికి కర్మ మార్గాన్ని బాగా బోధ చేశారు ఈ బోధ చేయడం వల్ల ఏమైందంటే మళ్ళీ భక్తి ఆచారము సంప్రదాయము ఒక్కసారి లోకమంతా మళ్ళీ వేదం వేపుకి తిరగడం మొదలుపెట్టింది ఇప్పుడు దీన్ని బాగా పరిపుష్టం చేయడానికి శంకరాచార్యుల వారు రావాలి అందుకని బ్రహ్మగారిని ఒక్కరిని మాత్రం నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి సన్యసించేటట్టుగా వెళ్ళు మరి సరస్వతీదేవి మండలమిశ్వరుడిగా ఉన్న బ్రహ్మగారు సన్యసించి సురేశ్వరాచార్యులు వారు అయిపోతే ఒక్కత్తి సరస్వతీదేవి ఇంట్లో ఉంటుందా ఆవిడ అవతార పరిసమాప్తి చేసేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతే మళ్ళీ ఈ దేశంలో సరస్వతీదేవి అనుగ్రహము లోపించిపోతుందేమోనని తన తర్వాత వచ్చేటటువంటి పీఠాధిపతులు కూడా శారదా కటాక్షం ఉండాలి లోకాలకీ శారదా కటాక్ష ఉండాలని సరస్వతీదేవిని వెళ్ళిపోకుండా ఆవిడ్ని తీసుకొచ్చి శృంగగిరి పీఠంలో చందనపు మూర్తిలోకి ఆవాహన చేసి శారదాదేవిని ప్రతిష్ట చేసి శృంగగిరిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికీ దేవి భూమి మీద ఉండేటట్టుగా చేసిన ఘనత శంకర భగవత్పాదులదే కాబట్టి బ్రహ్మగారిని సరస్వతితో కలిపి భూమి మీదకి దింపాడు శంకరుడు దింపి ఇప్పుడు తాను అవతారమును స్వీకరించాలి తాను రావాలి ఎక్కడికి రావాలి ఇంత పెద్ద భారతదేశం ఉంది ఇంత పెద్ద భారతదేశంలో ఎన్నో పట్టణాలు ఉన్నాయి ఉజ్జయిని ఉంది వారణాసి ఉంది కేదారముంది బదరి ఉంది ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి ఇన్ని క్షేత్రాలు ఉన్నా ఉండవలసిన లక్షణం ఏమిటంటే ఇప్పుడు వైదికమైనటువంటి మార్గము లుప్తమైపోతోంది ఇప్పుడు అయినా సరే కర్మానుష్ఠానమునందు వేదమునందు అంత నమ్మకము కలిగినటువంటి వాళ్ళై భగవంతుని మీద అంత నిష్టతో ఉన్నటువంటి భూభాగం ఎక్కడుందో అక్కడికి తాను రావాలి నిన్నను మీతో నేను మనవి చేశా ఈ భూమినంతటినీ పరశురాముడు కశ్యప ప్రజాపతికి దానం చేసేశాడు పరశురాముడు మళ్ళీ విసిరితే సముద్రం వెనక్కి వెళ్ళి ఎంత భూభాగం ఇచ్చిందో దాన్ని పరశురామ క్షేత్రం అంటారు ఆ పరశురామక్షేత్రంలో పరశురాముడు ఒక్కడే తిరుగుతుండేవాడు ఆయనకి వేదం అంటే మహాప్రీతి ఆ వేదం చదువుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే ఆయనకి సంతోషం యజ్ఞయాగాదులు జరుగుతుంటే కాబట్టి ఇప్పుడు అక్కడికి కొంతమంది బ్రాహ్మణుల్ని తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి యజ్ఞయాగాదులు మొదలుపెట్టాలి బ్రాహ్మణులు వస్తే అందరూ వస్తారు చక్కగా అందరూ కలిసి ఉంటారు అసలు దేవాలయం అన్నది ఒకటి ఉందనుకోండి ఈశ్వరుడికి బట్టలు ఉతికేవాడు వస్తాడు ఈశ్వరుడికి పాదుకలు తయారు చేసేవాడు వస్తాడు ఈశ్వరుడికి ఉత్సవమూర్తిని తయారు చేసేవాడు వస్తాడు ఈశ్వరుడి ప్రాంగణం తూచేవాడు వస్తాడు ఈశ్వరుడికి గుడి కట్టేవాడు వస్తాడు ఈశ్వరుడి ధ్వజస్తంభాన్ని చెక్కేవాడు వస్తాడు ఈశ్వరుడికి మంత్రం చెప్పేవాడు వస్తాడు ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకునేవాడు వస్తాడు ఈశ్వరుడికి ప్రసాదం వండేవాడు వస్తాడు ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి అక్కడ ఉత్సవ పెట్టగలిగినటువంటి ప్రజ్ఞ తీసుకొస్తే అందరూ వస్తారు సమాజము కలిసి గోడగా నిలబడతారు గోడ ఇటకలు ఉంటే కడతారా సిమెంట్ ఉంటే కడతారా అని నన్ను అడిగారనుకోండి ఇటకలు సిమెంటు నీళ్ళు అన్నీ ఉంటేనే గోడ వస్తుంది ఒక్క సిమెంటో ఒక్క ఇటకలో ఉంటే రాదు సనాతన ధర్మమునందు దేవాలయ వ్యవస్థకి అంత గొప్పతనం ఉంది దేవాలయమే సమాజాన్నంతటిని ఐదు వేళ్ళు కలిపి పిడికిడి ఎలా బలంగా ఉంటుందో అలా కలిపి ఉంచగలిగినటువంటి స్థితి ఒక్క దేవాలయానికే ఉంది అందుకే ఇన్ని దేవాలయాలు నిర్మించారు పెద్దలు ఏ అమాయకులయ్యి నిర్మించలేదు అన్ని అన్ని ప్రాకారాలతో అంతంత దేవాలయాలు నిర్మించారంటే పరమేశ్వరుడు యొక్క రూపంలో అందరినీ అక్కున చేర్చుకొని దేవాలయ వ్యవస్థ నడిచింది కాబట్టి ఇప్పుడు ఆ పరశురాముడు పరశురామక్షేత్రానికి వెళ్ళాడు కొంతమంది బ్రాహ్మణుల్ని తీసుకెళ్ళారు అప్పుడు ఆంధ్రదేశం నుంచి వెళ్ళారు కొంతమంది బ్రాహ్మణులు వెళ్ళినటువంటి వేదం బాగా చదువుకున్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడండి మళ్ళీ తన ఊరు వెళ్ళిపోదామని ఒక తాపత్రయం ఉంటుంది ఏదో ఉపన్యాసం చెప్పడానికి ఏదో ఊరు వెళ్ళామనుకోండి ఓ వారం రోజులు ఉన్న తర్వాత అబ్బా మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోతే బాగుండనిపిస్తుంది ఏమి వాళ్ళు బ్రహ్మరథం బట్టి పాపం ఎంతో ప్రేమగా చూస్తారు ఏమి ఇంటికి వెళ్ళిపోవడం అంటే ప్రేమ వెళ్ళిపోదామని అనిపిస్తుంది మళ్ళీ మన ఇంటికి అలా వాళ్ళు ఎక్కడ తిరిగి వెళ్ళిపోతారో అని పరశురాముడు ఒక చిత్రమైన స్థితిని కల్పించాడు ఆయన ఆచారమునందు కొన్ని వైదికమునందు చిన్న చిన్న మార్పులు కొన్ని చేశాడు శిఖ ఇక్కడ పెట్టుకుంటారు ఆయన ఏం చేశాడంటే శిఖ ఇక్కడికి తీసుకొచ్చాడు ఇక్కడ శిఖ పెట్టుకోవాలి కేరళలో ఉండేటటువంటి బ్రాహ్మణులు అన్నాడు అందుకే నంబూద్రి శాఖ వారు ఇక్కడ శిఖ పెట్టుకుంటారు శంకరాచార్య స్వామి వారి తండ్రి గారు తాతగారు ఇక్కడ శిఖతో ఉంటారు కారణం అది మీరు ఇప్పటికి అక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ శిఖ ఉంటుంది తప్ప ఇక్కడ శిఖ ఉండదు వాళ్ళకి అటువంటి మార్పులు కొన్ని చేశారు అలాగే ధర్మమునకు పెద్దపీట వేసి కేరళ దేశంలో నంబూద్రి బ్రాహ్మణ కుటుంబాల్లో ఆస్తిని అంతటినీ పెద్దవాడికే ఇస్తారు ఇక మిగిలిన పిల్లలకి ఇవ్వరు మిగిలిన పిల్లల్ని ప్రయోజకుల్ని చేసి విడిచిపెట్టేస్తారు పెద్దవాడికి ఆస్తి ఎందుకు ఇచ్చేస్తారంటే ఆయన ధర్మానంతటినీ నిలబెట్టాలి ఇంటి బంధువుల్ని యజ్ఞయాగాది క్రతువుల్ని అన్నిటినీ ధార్మిక కార్యక్రమాలన్నీ పెద్ద చేస్తాడు అందుకని పెద్ద ఆస్తి ఇచ్చేస్తారు ఇటువంటి మార్పులు కొన్ని చేస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేశారు అనుకోండి అదేంటే నువ్వు శఖిలా పెట్టుకున్నావు అంటారు అందుకని వీళ్ళు మళ్ళీ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉంటారని ఆయన ఆ ప్రయోగం చేశారు చేసి పరశురాముడు మధ్యశిఖ అవి సృష్టించాడు చూస్తే అక్కడ ఉండడం మొదలుపెట్టారు అందుకే ఆ దేశానికి మలయాళ దేశము పేరు మలయాళ దేశము అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి ఆళి రెండు మాటలు మలయ్ అంటే పర్వతములు ఆళి అంటే సముద్రము పర్వతములు ఒక పక్క సముద్రము ఒక ఒక పక్క ఉండి సస్యశ్యామలమైన భూభాగంతో ఉంది కాబట్టి దానికి మలయాళ దేశం అని పేరు మలయ అళి ఆ రెండింటి మధ్యలో ఉన్నది కేరళ అంటారు దాన్ని కేరం అంటే కొబ్బరి కొబ్బరి చెట్లు విపరీతంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి కేరళ అని పేరు కేరళ అని పైకంటాం మలయాళదేశము అని ఆ భూభాగాన్ని పిలుస్తాం కాబట్టి అక్కడ పరశురామ క్షేత్రం కాబట్టి మిగిలిన చోట్ల వైదిక ధర్మం ఎంత లుప్తమైపోయిందో అంతగా కేరళలో లుప్తం అవ్వలేదు మరి ఆ తర్వాత ఎందుకయిందంటే అంటారేమో సముద్రంలో వచ్చారు మళ్ళీ వచ్చేటప్పటికీ అక్కడ మళ్ళీ వైదిక సంప్రదాయం అంతా బాగా లుప్తమైంది కానీ ఇప్పటికీ మలయాళ దేశానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా వాళ్ళ ఇళ్ళు మనలా వంద గజాలు నూట నూట కట్టుకోరు నేను మా మోహన్ రావు గారితో వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా శంకర భగవత్పాదులు కనకధార చేసినప్పుడు బంగారపు కాసులు ఏ ఇంటిలో కురిశాయో ఆ ఇల్లు దర్శనం చెయ్యాలి అని వెతుక్కుని వెతుక్కుని వెతుక్కుని వెతుక్కుని వెళ్ళాం ఇప్పటికీ స్వర్ణతమనాయ్ అని బోర్డు ఉంటుంది ఆ మీద అక్కడే శంకరాచార్యులు వారు నిలబడి కనకధార చదివితే లక్ష్మీదేవి కనకపు కాసులు కురిపించింది ఆ ఇంటి ముందు ఆ ఇంట్లో ఇప్పటికే ఆ తరాల వాళ్ళు ఉన్నారు కారం చేస్తూ పెద్ద భవంతి బయట గోడ మీద ఉంటుంది స్వర్ణతమనా కనకధార జరిగినటువంటి ఇల్లు అని అటువంటి ప్రదేశాల్లో కేరళలో ఒక లక్షణం ఉంది వాళ్ళు కావు అంటారు ఇల్లు కట్టుకుంటే కావు అంటే ఏమిటో తెలుసా అండి విశాలమైన ప్రాంగణం ఉంటుంది ఓ రెండెకరాల స్థలంలో కట్టుకుంటారు ఇల్లు మధ్యలో ఇల్లు ఉంటుంది చుట్టూ తోటలు ఉంటాయి రకరకాల తోటలు ప్రత్యేకించి సుగంధ ద్రవ్యాలు వేసుకుంటారు మిరియాలు లవంగాలు యాలకలు అందుకే మీరు కేరళలో కాలడి అగ్రహారం వేపుకే లోపలికి వెడితే ఇల్లు అవి అవి ఎలా ఉంటారు అనిపిస్తుంది మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నిజంగా చెట్లు కనపడవు చెట్లని తీగలు అల్లేసుకుని ఉంటాయి అందుకే శబరిమల వెళ్ళేటప్పుడు మనకి స్కాందంలో ఒక మాట చెప్తారు దాన్ని ఆర్యన్ కావు పిలుస్తారు ఆర్యన్ అసలు పౌరాణికంగా అయ్యప్ప స్వామివారి పేరు ఆర్యన్ పౌరాణికంగా ఆయనకి పెట్టిన పేరు అది ఆర్యన్ అంటే పెద్దవాడు ఆర్యాంబా అమ్మవారు ఆర్యన్ కావు శబరిమల పేరు ఆర్యన్ కావు అంటే ఆర్యన్ అని పేరు కలిగినటువంటి మహానుభావుడు ఉన్న కావు అని కాబట్టి ఆ కావు అనబడేటటువంటి పెద్ద పెద్ద స్థలాలకి ఏదో తేగో ఓ తడికో ఏదో కట్టుకుంటారు గోడలు కట్టుకోవడం అనేది పెద్దగా కనబడదు ఆ చుట్టూ కట్టుకున్నటువంటి ఆ ప్రాంగణాన్ని ఆతృతి అంటారు ఆతృతి కట్టి కావులో మధ్యలో ఇంట్లో ఉంటారు ఇలా ఎద్దుకుంటారో తెలుసా అండి వాళ్ళు ఒక ఆరు నెలలు ఇంక ఇంటి యజమాని బయటికి వెళ్ళడు బాగా వేదం నేర్చుకున్న వాళ్ళని ఇంటికి పిలిచి వాళ్ళు చక్కగా వేదం నేర్చుకుని ఇంట్లో అగ్ని చేస్తూ హోమం చేస్తూ యజ్ఞయాగాది క్రతుకులు చేస్తూ యజమాని కొన్ని నెలల పాటు ఇంట్లో ఉండిపోతాడు అప్పుడు ఇల్లు ఎలా నడవాలి కూరలు పళ్ళు ఆకుకూరలు అన్నీ ఆ కావులో పంచుకుంటారు అన్నం మరి ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది ఈ సుగంధద్రవ్యాలు ఏవి పండాయో వీటినన్నింటినీ కూడా ధాన్యం పండించిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ధాన్యం పుచ్చుకుంటుంది ఇంటి ఇల్లాలు పుచ్చుకుని ఆయన ఉద్యోగానికి వెళ్ళలేదు అయ్యో పాపం జీతం రాదు కదా ఇలాంటి గొడవ ఏమి ఉండదు ఆ కావులో పండినవి ఏ ఉన్నాయో అవి వండి పెడుతుంది ఆవిడ ఆయన కూడా మధ్యశికతో మీరు ఎప్పుడైనా కేరళ అగ్రహారాల్లోకి వెళ్ళి చూడాలి నిజంగా చాలా గొప్పగా ఉంటుంది వాళ్ళు కొన్ని నెలల పాటు ఇంట్లో ఉండిపోయి స్వాధ్యాయం చేస్తారు చక్కగా చదువుకుని హోమాలు చక్కగా యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు కొన్ని నెలలసలు యజమాని బయటికి రాడు కాబట్టి అక్కడ వైదికమైనటువంటి ఆచారము నిలబడిపోయింది అందుకే మీరు చూడండి ఇప్పటికీ కూడా కేరళ రాష్ట్రంలో శంకరాచార్య స్వామి వారు పెట్టినటువంటి వైదిక ప్రక్రియ మాత్రమే బ్రతికి ఉంది తప్ప ఇంకా ఏ రకమైన బిద్ధాచారములు లేవు అక్కడ మీరు గురువాయూరు వెళితే కేరళలో అసలు చొక్కా వేసుకుని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే వెర్రాన్ని చూసినట్టు చూస్తారు చొక్కా బిను తీయమే సొక్కాబనీను తీయకుండా అసలు దేవాలయంలోకి ప్రవేశమే ఇవ్వరు ఆచారము సంప్రదాయము అన్నది అంత జీర్ణమైన గడ్డ మీదకు వచ్చింది శంకరాచార్య స్వామి వారు అవతారం అందుకు నించుకున్నారు ఆ ప్రాంతాన్ని మిగిలిన చోట్ల పుట్టకూడదేమిటి అక్కడ పుడితే తప్ప సనాతన ధర్మాన్ని ఆచారాన్ని సువ్యవస్థితం చేయడానికి కావలసిన సుభిక్షమైన చోట తాను ముందు ప్రారంభం చేయడానికి ఉండదు మందితో కలవాలంటే తాను ముందు చదువుకోవడం అది మొదలెట్టాలి అలాంటి ప్రాంతం ఒకటి ఉండాలి కదా అందుకని కేరళలో పుట్టారే లేకపోతే మిగిలిన చోట్ల పుట్టకూడదేంటి అది పుట్టినప్పుడు ఇంత సనాతనమైనటువంటి సంప్రదాయం ఉన్నటువంటి వాటిలో కాలడీ అగ్రహారం ఒకటి ఆ కాలడీ అగ్రహారంలో విద్యాధిరాజు అని ఒక మహానుభావుడు అయిన పేరుకి తగిన వ్యక్తి అంత గొప్ప పాండితీ ప్రకర్ష ఉన్నవాడు అంతటి భక్తి తత్పరుడు ఆ విద్యాధిరాజుకి ఒక్కడే కొడుకు శివగురు ఆ శివగురువు భార్య ఆర్యాంబ వీళ్ళిద్దరికీ సంతానం కలగలేదు సంతానం కలగకపోతే వాళ్ళు త్రిశూర్ వెళ్ళి భజన చేశారు ఈ త్రిశూర్ ఒక ప్రత్యేకత కలిగిన ప్రాంతము అని నిన్న మీతో నేను కొంత చేశాను కాలడీ అగ్రహారాన్నే ఎందుకు ఎంచుకోవాలి శంకరాచార్యులు వారు మళ్ళీ మలయాళ దేశం అంతా వైదిక సంస్కృతి ఆ రోజుల్లో బాగా ఉన్నప్పుడు ఇప్పటికీ కూడా అంత పటుత్తో ఉన్నప్పుడు మలయాళ దేశంలో ఎక్కడైనా పుట్టచ్చుగా కాలడీ అగ్రహారాన్ని ఎందుకు ఎంచుకోవాలి శంకర్లు అంటే పంచక్రోషము అని మాట ఉంది పంచక్రోషము అంటే క్రోశము అంటే రెండు ఒకటి బై మైళ్ళు చాలా గొప్ప క్షేత్రం ఏదైనా ఉందనుకోండి చాలా శక్తివంతమైన క్షేత్రము దానికి ఐదు క్రోషుల దూరంలో ఉన్నటువంటి ప్రాంతములన్నీ కూడా ఈ దేవాలయం యొక్క తేజస్సు చేత ప్రకాశిస్తూ ఉంటాయి దీని ప్రకాశమా భూమండలం మీద పడుతూ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పడుతూ ఉండేటటువంటి ప్రాంతం అది అందుకే త్రిశూర్ కాలడి ఐదు క్రోషుల దూరంలోకి వస్తుంది అందుకే గొప్ప గొప్ప క్షేత్రాలకి ఐదు క్రోశుల దూరంలో బ్రతకడం కూడా వ్యాసం అంటారు చుట్టూ దానికి చుట్టూ ఐదు క్రోశుల దూరంలో ఎక్కడైనా బ్రతకడం కూడా ఈశ్వర కృప ఉంటే తప్ప సాధ్యం కాదు కాబట్టి త్రిశూర్కి ఐదు క్రోసుల్లోకి కాలడి అగ్రహారం వస్తుంది అందుకని త్రిశూర్ ప్రభావం కాలడి మీద ఎక్కువ త్రిశూర్ ఎంత గొప్ప క్షేత్రమో తెలిసా దాని మర్యాద ఏమిటంటే ఒకసారి అర్చకస్వామి దేవాలయంలో అర్చకత్వానికి బయలుదేరి త్రిసూరు క్షేత్రంలో గుడిలోకి వెడుతుంటే ఒక మహారాజు అంతఃపురంలోకి వెడుతున్నప్పుడు ఎంత ఊరిరిగింపుగా తీసుకెడతారో అలా తీసుకెడతారు ఇప్పటికీ అంత ఊరిరిగింపుగా పెడతాడు వెళ్ళి ఆరు నెలలు అర్చకత్వం ఉంటుంది ఆరు నెలల తర్వాత మళ్ళీ రెండో కుటుంబం వస్తుంది అర్చకత్వానికి ఈ ఆరు నెలలు ఆయన ఇంటికి రాడిహ దేవాలయంలోనే పడుకుంటాడంతే దేవాలయంలోనే పడుకుని దేవాలయంలో స్నానం చేసి దేవాలయంలోనే భజన చేస్తూ అక్కడే గడుపుతాడు తప్ప అసలు ఇంటికి రాడు దేవాలయం యొక్క వైభవాన్ని నిలబెట్టడానికి త్రిశూర్లో అర్చకులు అంత మర్యాద పాటిస్తారు త్రిశూర్ గొప్పతనం ఏంటంటే అసలు ఈశ్వరుడు కూడా బయటికి వెళ్ళడు స్వామి ఉత్సవమూర్తి బయటికి వెళ్ళదు అసలు దేవాలయ ప్రాంగణంలోనే తిరుగుతుంది ఇంకా విచిత్రమైనటో తెలుసా అండి త్రిసూర్ నుంచి ఏనుగులు ఊరి దిగింపుగా పంద్యాలు పెడతాయి ఏనుగుల పందాలు ఏనుగుల పంద్యాలు వెళ్ళేటప్పుడు త్రిశూరులో మీరు ఎప్పుడైనా చూసి తీరాలి ఒక చిత్రం ఉంటుంది ఏనుగులు బోలెడన్ని ఏనుగులు ఈ ఏనుగుల మీద ఎక్కడానికి చుట్టుపక్కల క్షేత్రాల్లో ఉన్న అమ్మవార్లు వస్తారు త్రిశూరు దేవాలయంలో ఉన్న అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఏనుగెక్కి బయటికి కానీ ఏనుగులన్నీ అమ్మవార్లను ఎక్కించుకొని చుట్టుపక్కల ఉన్న క్షేత్రాల్లో అమ్మవార్లని మొట్టమొదట త్రిశూరు దేవాలయానికి ప్రదక్షిణం చేస్తాయి ప్రదక్షిణం చేసి బయటికి వచ్చి బారులు తీరి నిలబడతాయి నిలబడిన తర్వాత పంద్యం ప్రారంభం చేస్తే ఈ ఏనుగులు పరిగెత్తడం మొదలు పెడతాయి ఏ ఏనుగు అమ్మవారిని తీసుకుని ముందెళ్ళిందో ఆ ఏనుగు గెలిచింది అంటారు ఏనుగుల పంద్యాలు త్రిశూరులో జరుగుతాయేమో కానీ త్రిశూరు దేవాలయంలో ఉన్న స్వామివారు మాత్రం ఏనుగుల పంద్యాల్లో ఏనుగి వెళ్ళడు అర్చకుడు బయటికి వెళ్ళాడు ఆరు నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ చక్రవర్తిని తీసుకెళ్ళినట్టు తీసుకెడతారు అంటే అంత వైదిక నిష్ట నిలబడినటువంటి దేవాలయం ఇప్పటికీ ఆవు నెయ్యి మీరు పట్టుకెడితే అభిషేకం చేయరు త్రిశూర్లో మీరు త్రిశూరు పెడితే మీరు డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు ఆవు నెయ్యి లోపలికి పట్టుకెళ్ళి ఇచ్చేస్తారు వాళ్లే తయారు చేసిన ఆవు నీతిని మీ గోత్రనామాలు చెప్తారు చూసి తీరాలి అసలు శివలింగాన్ని చూడకపోతే జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టే ఇందులో ఎంతమంది త్రిశూరు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చెయ్యత్త అండి అయ్యయ్యో ఇంత తక్కువ చేతులా వచ్చే సంవత్సరానికి అన్ని చేతులు లేచుగాక కాబట్టి త్రిశూర్ శివలింగం అద్భుతం ఆ ఉత్తరాన హిమలింగం ఎలా ఉంటుందో దక్షిణాన త్రిశూర్ శివలింగం ఎలా ఉంటుంది మీతో మనం ఇం చేసా సంవత్సరముల క్రితం అభిషేకం చేసిన నీతితో ముద్దబ కట్టి ఉంటుంది అది చిత్రం ఏమిటో తెలుసా అండి అంత నీతితో శివలింగం ఉంటుంది అన్ని దీపాలు వెలుగుతుంటాయి నీ కరగదు ఈగ వాలదు చీమపాకదు అంటే ఎంత నిష్టతో దేవాలయాన్ని నిలబెడుతున్నారో మీరు ఇప్పటికీ చూడండి అంత తేజస్సు కలిగిన క్షేత్రం అంటే అది పంచక్రోషంలోకి వచ్చింది అంటే దానిలోకి వచ్చిన అగ్రహారం ఎంత గొప్పదయ్యి ఉండాలి అందుకుని కాలడి పరమశివుడు దిగేటప్పుడు అక్కడ పుడతాను అని పంచక్రూశంలోకి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఎందుకనంటే ఒకనకొకప్పుడు కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి నాలుగు అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి పేరు మీద చాలామంది ఉన్నారు పీఠాధిపతులు అందులో నాలుగు అంటే నాలుగో అని ఆ పేరుతో ఆయన పీఠాధిపత్యంలో ఉండగా కంచిలో ఒక గొప్ప విచిత్రం జరిగింది ఒకేసారి ఆర్కాట్ నవాబ్కి హైదరాలికి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫ్రెంచి వారికి యుద్ధం ప్రారంభమైంది ఈ యుద్ధంలో ఎవరికి వాళ్ళకి స్థావరాలు పెట్టుకోవడం కష్టమై మందుగుండు సామాను యుద్ధ పరికరాలు పెట్టుకోవడానికి కంచి కంచెంతా దేవాలయాలే అందుకని ఎవరికి కనబడిన దేవాలయాన్ని వాళ్ళు కోటల కింద ఆక్రమించేసి దేవాలయాల నిండా ఈ యుద్ధ సామాగ్రి పెట్టుకుని కంచిలో కొట్టుకోవడం మొదలుపెట్టారు మంచి కామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న చంద్రశేఖరేంద్ర సరస్వతి నాలుగు వీళ్ళు యుద్ధం చేసుకుని యుద్ధం చేసుకుని వచ్చి బంగారు కామాక్షి అమ్మవారిని పట్టుకుపోతారో ఏమిటోనని బంగారు కామాక్షి అమ్మవారిని పట్టుకుని ఆయన వెళ్ళిపోయారు అప్పుడు వెళ్ళిపోయింది కామాక్షి బంగారు కామాక్షి అప్పుడు ఉండేది కంచిలో ఇప్పటికీ మీరు కంచిలో కామాక్షి అమ్మవారి ముందు నిలబడి ఇలా ఎడం పక్కకి చూస్తే స్వర్ణ కామాక్షి మంటపం ఉంటుంది అది ఖాళీగా ఉంటుంది అక్కడే ఉండేది తల్లి తంజావూరు వెళ్ళిపోయింది ఆవిడ అమ్మవారు ఆయనతో వెళ్ళిపోయి తర్వాత కొన్ని వందల సంవత్సరముల ఖాళీగా ఉండిపోతే నడిచే దేవుడు ప్రతస్మరణీయుడు కంచికామకోటి పీఠాధిపతి అపర శంకరాచార్యుల వారు నిజమైన సన్యాసి శతాబ్దంలోని దళైలామా చేత కీర్తింపబడిన మహాపురుషుడు ఏ మహాపురుషుణ్ణి తలుచుకుని నమస్కరించకుండా నా జీవితంలో ఒక్క రోజు కూడా గడవదో అంతటి మహానుభావుడైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అక్కడ స్వర్ణ లేదని బంగారు పాదుకలు ప్రతిష్ఠించారు అదిగో ఆ అమ్మవారిని తీసుకుని వెళ్ళిపోయారు చంద్రశేఖరేంద్ర సరస్వతి నాలుగు వెళ్ళిపోయి రామేశ్వరం వెళ్ళి తీర్థయాత్ర చేసి తిరిగి వచ్చేస్తూ చేస్తూ ఉదయార్పాలెం అనబడేటటువంటి ఒక మరాఠీ జమీందార్ పరిపాలిస్తున్నటువంటి ప్రాంతం కామకోటి పీఠానికి శిష్యులు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి పీఠాన్ని అక్కడ పెట్టారు బంగారు కామాక్షిని పెట్టి రోజు పూజ చేస్తుండేవారు పక్కనే తంజావూరు తంజావూరు మహారాజు గారు అప్పుడు ప్రతాపరుద్ర ప్రతాప నరసింహస్ ప్రతాప నరసింహుడు ఆ ప్రతాప నరసింహుడు బంగారు కామాక్షిని పట్టుకుని మా దేవ మా ఊరు రండి అని కబురు చేశారు చంద్రశేఖరేంద్ర సరస్వతి నాలుగు ఈ తిరు ఈ ఉదయార్పాలెం నుంచి తంజా ఊరు వెళ్ళిపోయారు బంగారు కామాక్షిని తీసుకుని ఉదయార్పాలయానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలిసా అండి అక్కడ మంటపాలు ఉన్నాయి ఆ మంటపాలలో ప్రతి మంటపంలోనూ ప్రతి దేవాలయం నుంచి యుద్ధాలు జరిగినప్పుడు పారిపోయారు ఈశ్వరస్వరూపాలన్నీ కంచి నుంచి కామాక్షి వెళ్ళిపోయింది యుద్ధం జరుగుతున్నప్పుడు కంచి నుంచి వరదరాజస్వామి వెళ్ళిపోయాడు చిదంబరం నుంచి నటరాజస్వామి వెళ్ళిపోయాడు తిరువాయూర్ నుంచి త్యాగరాజస్వామి వెళ్ళిపోయాడు శ్రీరంగం నుంచి శ్రీరంగ రంగరాజస్వామి వారు వెళ్ళిపోయారు ఇలా అందరు స్వాములు వెళ్ళిపోయారు అంటే మీరు నన్ను ప్రశ్న ఇయ్యచ్చు ఏమండి ఈశ్వరుడు కూడా ఇలా యుద్ధాలకు భయపడి పారిపోతుంటాడు అండి అని యుద్ధాలకు భయపడి పారిపోవడం కాదు మన మీద అసహించుకుని ఈశ్వరుడు వెళ్ళిపోయాడని బుద్ధి తెచ్చుకుని బతుకుతారేమో అని వెళ్ళిపోతాడు ఇంటి యజమాని చూడండి ఇంట్లో ఎంత చెప్పినా కొడుకులు వినకుండా దెబ్బలాడుకుంటున్నారనుకోండి అసహ్యం వేసి ఏదో రోజున ఉత్తరీయం భుజం మీద వేసుకుని కాశీ వెళ్ళిపోతాడు కాశీ వెళ్ళిపోయాడు అంటే ఆయన భయపడి వెళ్ళిపోయాడా అసహ్యం వేసి వెళ్ళిపోయాడా అసహ్యం వేసి వెళ్ళిపోయాడు అప్పుడు నాన్నగారేది నాన్నగారేది అని కొడుకులు ఇద్దరు వితక్కుని మనం రోజు నాన్నగారు చెప్పినా వితక్కుండా వినకుండా దెబ్బలాడుకుంటే అసహ్యం వేసి నాన్నగారు వెళ్ళిపోయారని చెప్పి ఇద్దరు వెళ్ళి నాన్నగారి కాళ్ళ మీద పడి నాన్నగారు అండి ఇంకెప్పుడు దెబ్బలాడుకొని రండింటే నాన్నగారు వస్తారు అలా అస్తమానం అదే పనిగా కొట్టుకుంటుంటే మనుష్య జాతి అసహ్యమేసి ఈశ్వరుడు వెళ్ళిపోతూ ఉంటాడు అందుకని వరదరాజస్వామి వెళ్ళిపోయాడు కామాక్షి వెళ్ళిపోయింది నటరాజు వెళ్ళిపోయాడు రంగరాజు వెళ్ళిపోయాడు అందరూ వెళ్ళిపోయాడు వీళ్ళందరూ వెళ్ళిపోయి ఎక్కడున్నారంటే అది ఒక దేవాలయం మంటపాల్లో ఉండేవారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మంటపం మంటపంలో ఉండేవారు ఈ చంద్రశేఖరేంద్ర సరస్వతి నాలుగు స్వామివారిని తంజావూర్ మహారాజు గారి పిలిచాడు ఆ ప్రతాప నరసింహుడు అయ్యా బంగారు కామాక్షిని పట్టుకొని మా రాజ్యానికి రెండది ఈయన బంగారు కామాక్షిని పట్టుకుని అక్కడికి వెళ్ళారు తంజావూరు దేవాలయంలో అమ్మవారిని పెట్టి రోజు పూజ చేస్తూ ఉండేవారు కొన్నాళ్ళు అయిన తర్వాత చంద్రశేఖరేంద్ర సరస్వతి నాలుగు అన్నారు ఇక్కడ ఉండం తంజావూరులో మేము ఇక్కడి నుంచి బయలుదేరి కుంభకోణం వెళ్ళిపోతా ఉన్నారు అందుకే కంచి కామకోటి పీఠం చాలా కాలం కుంభకోణంలో ఉంది కుంభకోణం ముఖ్య పట్టణంగా ఉండేది కంచి కామకోటి పీఠానికి కుంభకోణం వెళ్ళిపోయారు తంజావూరులో ఉండకుండా ఉదయార్పాలెంలో ఉండకుండా కుంభకోణం ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడిగారు అడిగితే ఆయన అన్నారు కుంభకోణం దగ్గర కావేరీ నది ప్రవహిస్తోంది మాకు నిత్య నదితో స్పర్శ ఉండాలి అందుకని కావేరీ నది దగ్గరికి వెళ్ళిపోతున్నామన్నారు అయితే మీరు ఒకటి ఆలోచించండి నిజంగా కావేరీ నది ఒడ్డుకు వెళ్ళిపోవాలంటే అక్కడికే దగ్గరలో మాయావరం ఉంది మాయావరం కావేరీ తులాస్నాన ఘట్టం ఉంది అక్కడ పైగా తిరువయ్యూరుంది దాన్ని భూలోక కైలాసం అంటారు తిరువయ్యూరుంది మాయావరం ఉంది రెండు ప్రదేశాలు కాకుండా కుంభకోణం వెళ్ళిపోయారు ఆయన కుంభకోణం ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా కుంభకోణానికి దగ్గరలో శివపేరూరు అనబడేటటువంటి ఒక ఊరుంది పైగా అక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అక్కడే స్వామిమలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు పరమశివుడికి జ్ఞానబోధ చేసినటువంటి స్వామి దగ్గరగా ఉంది ఆ శి శివపేరూలో జ్ఞాన సంబంధాలు అప్పరూ మొదలైనటువంటి మహాపురుషులు అందరూ కూడా వచ్చి అక్కడే కీర్తనం చేశారు అంత గొప్ప దేవాలయానికి ఐదు క్రోషుల దూరంలోకి పంచక్రోషంలోకి ఈ కుంభకోణం ఉంది కుంభకోణం అంత గొప్ప క్షేత్రానికి పంచక్రోషంలో ఉంది కాబట్టి నేను అక్కడ ఉంటానని కుంభకోణం వెళ్ళిపోయారు చంద్రశేఖరేంద్ర సరస్వతి నాలుగు పంచక్రూషము అన్న మాటకి శాస్త్రంలో అంత బలం ఉంది అంత గొప్పతనం ఉంది ఒక్కొక్క తేజోవంతమైన క్షేత్రానికి ఐదు క్రూషుల దూరంలో ఐదు క్రోషులంటే క్రోష్ అంటే రెండు ఒకటి బై మైళ్ళు అంటే పదకొండు ఒకటి బై వస్తుందేమో అనుకుంటున్నాను పదకొండు ఒకటి బై మైళ్ళ దూరంలో వ్యాసంలో ఎక్కడ ఉన్నా పంచక్రూషంలో ఉన్నారు అంటారు అంటే ఆ క్షేత్రము యొక్క శక్తి ఇక్కడ పడుతూ ఉంటుంది కాలడి అగ్రహారం త్రిశూర్కి పంచక్రోషంలో ఉంది కాబట్టి త్రిశూర్ పరమేశ్వర వైభవము పరిపూర్ణముగా ప్రకాశించినటువంటి ప్రదేశములలో ఒకటి కాలడి అక్కడున్నాడు మహానుభావుడు విద్యాధిరాజు ఆయన కొడుకు శివగురువు ఇప్పుడు ఈ శివగురువు ఆర్యాంబ బిడ్డలు లేరు బిడ్డలు లేకపోయినా అవైదిక ప్రచారం జరుగుతున్నా అత్యంత ఆకర్షణీయంగా అవైదికమైనటువంటి ప్రచారాలు జరిగిపోతున్నా వాళ్ళు ఆకర్షితులు కాలేదు వాళ్ళు వైదిక ధర్మాన్నే ఎంచుకున్నారు చెక్కుచదరణి కుటుంబం అంత భక్తి ప్రపత్తులు ఉన్నవాళ్ళు వాళ్ళు త్రిశూర్ చేరుకుని మండల పర్యంతం భజన చేశారు నిన్ననే మీతో చేశాను భజన అన్న మాటకు అర్థమేమిటో అక్కడే ఉండిపోయి సేవ చేయడం నలభై రోజులు భజన చేస్తే శివసాక్షాత్కారం కలగలేదు వాళ్ళకి అదే వాళ్ళిద్దరి కడుపునే పరమేశ్వరుడు పుట్టడానికి కారణం అది ఆదంపతుల్నే ఎందుకించుకున్నాడు పరమేశ్వరుడు అంటే ఇదిగో మనకందరికీ ఒక పాఠాన్ని నేర్పడానికి శంకరాచార్య స్వామి వారి అవతారం వాళ్ళిద్దరి కడుపునే పుట్టింది నలభై రోజులు అయిపోయిన తరువాత శివగురువు ఆర్యాంబతం అన్నాడు నలభై రోజులు దాటిపోయింది మండలం ఇంత పూజ చేశాం ఈశ్వరుడు అనుగ్రహించలేదు కాబట్టి హే త్రిశూరులో ఉండి ప్రయోజనం ఏమిటి వెళ్ళిపోదాం ఇక్కడ మనకి చేసిన దానికి ఫలితం కనపడలేదన్నాడు ఆవిడేమందో తెలుసా అండి ఆర్యాంబా ఆవిడంది నో దేవతాను జడిమా జడిమా మనుష్యే దేవతల అనుగ్రహం ఇక్కడ కలగలేదు కాబట్టి ఇక్కడ మనం ఏమైనా చేసినా ఉపయోగం కలగలేదనకో చెయ్యవలసిన రీతిలో చెయ్యడంలో ఏదో పొరపాటు జరిగింది అనను దేవతల తప్పు కాదు మనదే ఏదో తప్పు అందుకే ఈశ్వర కృప కలగలేదు కాబట్టి రెట్టించిన ఉత్సాహంతో మరింత విశ్వాసంతో ఈశ్వరుడిని ఆరాధించండి అందవిడే దానికే శ్రద్ధ అని పేరు భగవంతుని ఆరాధిస్తున్నప్పుడు వైక్లభ్యములు ఏర్పడవచ్చు కానీ ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి ఎవడో నిలబడతాడో వాడికే ఈశ్వరుడి వరకు ఎందుకండి మీరు ఎవరినో ఒక పెద్ద అధికారిని కలుసుకోవడానికి వెళ్ళి చిన్న కాగితం మీద పేరు రాసి లోపలికి పంపించారు అధికారి వారికి ఎందుకండి ఒక వైద్యుడు ఆ వైద్యుడి దగ్గరే వైద్యం చేయించుకుందాం లోపల ఉన్నారు బయట ఉన్న వాళ్ళ దగ్గర పేరు రాయించుకున్నారు మీ పేరు ఎనిమిదో పేరో పదో పేరో ఉంది ఆయన ఒక్కొక్కరిని అరగంటో నలభై నిమిషాల చూస్తున్నారు ఈ మధ్యలో మెడికల్ రిప్రజెంటేటివ్లు వెళ్ళొస్తున్నారు ఐదు గంటలకి మీరు అడిగితే రాత్రి తొమ్మిదిన్నర అయింది ఇప్పటికీ మీ పేరు పిలవలేదు మీరు వెళ్ళిపోతారా అలాగే కూర్చుంటారా పది అయినా అలాగే కూర్చుంటారు ఎందుకు కూర్చుంటారు ఆయన వెళ్ళిపోడు పది అయిపోయిందని పది అయిపోయినా పేరు రాసుకున్న వాళ్ళందరినీ పిలిచి చూసి పెడతాడు ఆయన దగ్గరే చూపించుకోవాలి పది అయినా పదకొండైనా ఇవాళ ఒక్కరోజు కష్టపడి ఆయనతో ఆయనకి చూపించేసుకుంటే మన అనారోగ్యం ఇక మళ్ళీ మనం రావక్కర్లా కుదిరిపోతాం ఈ విశ్వాసం మీకుంటే కదా పదకొండింటి వరకు కూర్చున్నారు ఏం నేను వెళ్ళి పిల్ల కూర్చోగానే నన్ను పిలవలేదండి ఏమిటంటే రెండున్నర గంటల అయిపోయింది మూడు గంటల అయిపోయింది ఆఫీస్లో కూడా నేను ఎప్పుడు ఇంతసేపు ఉండను అలాంటిది ఇంతసేపు కూర్చోవడమా అని వెళ్ళిపోతున్నారా ఏం వెళ్ళిపోవట్లేదే ఒక డాక్టర్ మీదే మీకు విశ్వాసం ఉంటే ఈశ్వరుడి మీద ఎందుకు ఉండకూడదు ఈశ్వరుడి మీద మాత్రం ప్రతి చిన్న విషయానికి ఈశ్వరుడు అనుగ్రహించలేదని పక్కగడతారా అలా నిలబడగలగడమే శ్రద్ధ అదే విశ్వాసము అందుకే శంకరులు అంటారు శాస్త్రస్యా గురువాక్యస్యా సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధాకరిత సిద్ధి ఇలా వస్తూ పభ్యతే గురువుగారు చెప్పిన మాట మీద నమ్మకం శాస్త్రం మీద నమ్మకం భగవంతుడి మీద నమ్మకం దానికే శ్రద్ధ అని పేరు ఈ శ్రద్ధ ఎవరికి ఉందో వాళ్ళకి ఈశ్వర కలిగి తీరుతుంది కళ్యాణీ గతమాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఈతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ సంవత్సరములు బతికిన వాడు తొంభై సంవత్సరములు మూడు వందల అరవై గంటల యాభై తొమ్మిది దుఃఖాన్ని అనుభవించిన చిట్ట చివరి సెకండ్లో శుభమార్త విని చచ్చిపోతాడు తప్ప శుభవార్త వెనకపోవడం అనేది మాత్రం ఉండదు ఈ మిగిలిన కాలం ఓర్పుతో నిలబడగలగాలి సహనంతో ఉండాలి నమ్మకంతో నిలబడగలగాలి కాబట్టి శాశ్రద్ధా కవితాతి యా వస్తువులభ్యతే అంత నమ్మకంతో నిలబడినటువంటి వాళ్ళు శివగురువు ఆర్యాంబ కాబట్టి వాళ్ళకి అనుగ్రహించాలి ఇప్పుడు రెండు పూర్తయ్యాయి అటు దేవతలు వచ్చి ఫిర్యాదు చేశారు ఇటు ఆయనే ఆయన వలన కొడుకుని పొందాలని ఒక భక్తితో ఒక దంపతుల జంట నిలబడింది ఇప్పుడు తను అవతారం స్వీకరించడానికి కావలసినటువంటి షరతులన్నీ పూర్తయ్యాయి కాబట్టి ఇప్పుడు శంకర శంకరాచార్య స్వామివారు ఆవిర్భవించాలి పరమశివుడు ఈ భూమి మీద శంకరాచార్య స్వామి ప్రభవించబోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన బయలుదేరి ఆర్యాంబ గర్భంలో ప్రవేశించే ముందు వాళ్ళిద్దరికీ స్వప్నంలో ఒకే రోజు కనబడ్డాడు కనపడి ఇద్దరిని అడిగాడు దీర్ఘాయుష్మంతులు దుష్టమైన నడుబడి కలిగినటువంటి నూర్గురు కుమారులు కావాలా ఎనిమిది సంవత్సరములతో ఆయుర్దాయం పూర్తయిపోయి మీ వంశాన్నంతటినీ ఉద్ధరించగలిగి కొన్ని వేల వేల వేల సంవత్సరముల పాటు మనుష్య జాతినంతటినీ ఉద్ధరించగలిగిన మహాపురుషుడు మీ కడుపున పుట్టాలా ఏం కావాలి అడగండి అన్నాడు శివగురు అన్నాడు స్వప్నంలో కనబడ్డాడు నా భార్యని అడిగి చెప్తాను ఇది సంతాన విషయం కదా అన్నాడు ఆర్యాంబంది నా భర్తను అడిగి చెప్తాను ఇది సంతాన విషయం కదా అందని ధర్మం ఇద్దరూ ఒక్కసారే వేశారు నాకు కలొచ్చిందంటే ఉండు నాకు కలొచ్చింది అన్నాడు నీకు ముందని నేను చెప్తానంటే ఉండు నేను చెప్తాన ఇద్దరు ఆయన సగం ఆవిడ సగం ఇదే చెప్పారు పరమశివుడు కలలో కనపడ్డాడు ఎనిమిది సంవత్సరములకే ఆయుర్దాయం పూర్తయిపోయి మనుష్య జాతిని ఉద్ధరించగలిగినటువంటి మహాత్ముడైన వాడు మీ కడుపున పుట్టాల ఆచారభ్రష్టులై దుర్మతులైనటువంటి వాళ్ళు దుష్టులైన వాళ్ళు నూరుగురు కొడుకులు కావాలా అంటే ఇద్దరు అన్నారు పరమేశ్వరుడు వేసిన ప్రశ్నకి జవాబు చెప్పగలిగిన వాళ్ళవా మనం మనమా ఆయన అడగగలిగింది మాకు ఇలాంటి కొడుకు కావాలని ఈశ్వర మేము దేనికి పాత్రులమో దానికే మమ్మల్ని పాత్రుల్ని చెయ్యని అడుగుదాం ఆయనకి విడిచిపెట్టేద్దాం ఇది భక్తి అన్నమాటకు అర్థం ఇద్దరు ప్రార్థన చేశారు త్రిశూర్లో ఈశ్వరా మా కడుపున ఎవరు పుడి పుట్టడానికి మేము అర్హులము వాళ్ళని మా కడుపున పుట్టించు ఈ భక్తికి పరమశివుడు కదిలిపోయాడంతే కదిలిపోయి ఆర్యాంబా గర్భంలోకి ప్రవేశించింది ఆ తేజస్సు బ్రాహ్మణ సమారాధన చేశాడు అందరికీ భోజనాలు పెట్టాడు అందరినీ తృప్తిపరిచాడు తొమ్మిది నెలల నిండై పార్వతీదేవి కుమారస్వామిని కన్నట్టు అన్నారు శంకర విజయాలు అలా శంకర భగవత్పాదులు వైశాఖ శుక్ల పంచమి నాడు ఆవిర్భవించారు నందన సంవత్సరంలో వైశాఖ శుక్ల పంచమి అదిగో జేఘంట వైశాఖ శుక్ల పంచమి నాడు ఆవిర్భవించారు మహానుభావుడు చిన్న పిల్లవాడి రూపంలో ఆయన పుట్టడంలో వైశాఖ శుక్ల పంచమి కదండి కేరళలో కతిపయ సంప్రదాయం అని వాళ్ళు పేరు పెట్టడం అంటే మనం అంటే పుస్తకాలు పట్టుకుని చదువుకుని పేర్లు పెట్టుకునే దౌర్భాగ్య స్థితికి వచ్చాం ఆ పేరుకు అర్థం పద్ధమే ఉండదు అసలు ఆ పేరు అంటేనే అసహ్యం అంత అసహ్యకరమైన పేర్లు ఎంత అసహ్యంగా ఉంటాయో దానికి ఒక పవిత్రత ఉండదు ఆ పేరుకేమీ అర్థం ఉండదు ఏమిటేవిటో తల్లి పేర్లు నాకు మొన్ననే ఒక ఆయన ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఒక విచిత్రమైన పేరు చెప్పాడు చెప్పి ఇది పెట్టుకోవచ్చా అన్నాడు ఎందుకు ఇలాగా అడిగాను మా నాన్నగారి పేరులో అక్షరం మా మామగారి పేరులో ఒక అక్షరం ఏదో చెప్పాడు నేనన్నా అంతకన్నా అవమానించడానికి మీ తండ్రి పట్ల నీకు ఇంకో మార్గం దొరకలేదా అని అడిగాడు ఏమన్నాడు ఒక్క అక్షరం తీసుకోవడానికే మీ నాన్న అర్హుడైతే అలా పెట్టుకుని అవమానించే అంతకన్నా మీ నాన్నని పది చెప్పుతో కొట్టాయి గొడవ ఉండదు ఒక్క అక్షరం పెట్టుకోవడానికి ఆయన పనికొచ్చాడు ఏమి మీ నాన్నగారి పాదాలు పట్టుకుని నాన్నగారి ఈశ్వరుడు పేరు పెట్టుకుంటాను అందరం ఆయన ఆ పేరుతో పిలుచుకుని తరిద్దాం అభ్యంతరా అడిగితే మీ నాన్నగారు కాదన్నారా భక్తుడే మీ నాన్నగారి పేరు పెట్టుకోం నీకు పేరు చివర తగిలించడానికి వాళ్ళని నచ్చ చెప్పడానికి వాళ్ళ అక్షరాలు కలి కావాల్సి వచ్చాయ ఇలాంటి బుద్ధి ప్రశ్నలు ఇంకెప్పుడు నన్ను అడక్కని చెప్పాను కాబట్టి పేరు పెట్టుకోవడం అంటే అమర్యాదతో కూడుకున్నటువంటి వ్యవస్థకి దిగజారిపోయాం మనం మలయాళ దేశం అలా కాదు పుట్టినటువంటి స్థితిని బట్టి కాలాన్ని బట్టి అక్షరాల్లోకి మార్చుకుంటారు వాళ్ళు మీరు చూడండి ఈ పద్ధతి ఉంటుంది దాన్ని కతిపయ్య విధానం అంటారు దాంట్లో వైశాఖ శుక్ల పంచమి కదా ఆయన పుట్టింది వైశాఖ మాసం వైశాఖ మాసం అంటే రెండవ నెల చైత్రము వైశాఖము పక్షము శుక్లపక్షము మొదటిపక్షము కాబట్టి శుక్లపక్షము కృష్ణపక్షముల్లో మొదటిపక్షం శుక్లపక్షం కాబట్టి ఒకటి పంచమి ఐదవ తిథి కాబట్టి ఐదు కాబట్టి ఇప్పుడు వైశాఖ శుక్ల పంచమి అంకెల్లోకి మార్చండి రెండు ఒకటి ఐదు ఈ పద్ధతి ఎందు అక్షరాల్లోకి మార్చేటప్పుడు దీన్ని తిరగేయాలి కాబట్టి ఇప్పుడు ఐదు ఒకటి రెండు రెండు ఒకటి ఐదుని వెనక్కి తిప్పండి ఐదు ఒకటి రెండు ఇప్పుడు ఈ ఐదు ఒకటి రెండుని సంస్కృత అక్షరాల్లోకి మార్చండి సంస్కృత అక్షరాలు ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క సంఖ్య చేత నిర్దేశింపబడతాయి ఒక్కొక్క అంకెతో అప్పుడు ఐదు ష పక్కన సున్నతో కలపరు ఇంకా సున్న చేర్చేస్తారంతే ఒకటి క రెండు రా శంకర పుట్టినదాన్ని బట్టి తెలిసిపోయింది శంకరుడే పుట్టాడని వైశాఖ శుక్ల పంచమి చేత నిర్ణయం చేశారు శంకరాచార్యుల వారు పరమశివుడే పుట్టాడు సుమా అందుకే భాస్కరాచార్యుల వారు నిర్ణయం చేశాను పరమశివుడే శంకరాచార్యుల వారిని వేదం నిర్ధారణ చేసింది వ్యక్తకేశాయి చాకపర్ది నీచా అని అంతవరకు ఎందుకు వీళ్ళందరి సాక్ష్యమేందుకు నేనే చెప్పేస్తానని ఎక్కడ చెప్పాలో అక్కడ ఆయనే చెప్పేశారు చోట శివానం చిదానందరూప శివోహం శివోహం అని శివుండని చెప్పారు ఆయన గోవింద భగవత్పాదుల దగ్గరికి కాబట్టి అది శివావతారం పరమేశ్వరుడు కదిలి వచ్చాడు శంకరాచార్యుల వారిగా ఇంకొక పేరు ఇంకొక పేరు పెట్టేస్తారేమో మలయాళ దేశమునందు పుట్టిన తిథి వార నక్షత్రములను బట్టి పేరులోకి తిప్పుతారు కాబట్టి ఆయన ఎంచుకుని వైశాఖ శుక్ల పంచమి నాడు పుట్టారు కాబట్టి వైశాఖ శుక్ల పంచమిని మీరు పేరుగా మార్చేస్తే శంకర కాబట్టి వచ్చినవాడు కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు ఆ తల్లిదండ్రుల్ని ఎంచుకోవడానికి ఆ కాలడిని ఎంచుకోవడానికి ఆ మలయాళ దేశాన్ని ఎంచుకోవడానికి ఆ క్షేత్ర ప్రకాశాన్ని పరిశీలించడానికి ఇన్ని కారణాలు చూశారు ఇన్ని కారణాలు చూడడంలో ఈశ్వరానుగ్రహం పొందడానికి మనం ఎలా బ్రతకాలో అవతారం రాకుండానే మనకి కూడా పరోక్షంగా బోధ చేసేశారు ఇప్పుడు వచ్చినది శంకరులు శంకరావతారం అనకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి మనకి కృష్ణ చైతన్య ప్రభు అనుకు ఆయన ఉన్నారు ఆయన పూర్వాశ్రమం పేరు గౌరంగారు అలాగే ద్వైతమత ప్రవర్తకాచార్యుల వారు మధ్వాచార్యుల వారు వారి పూర్వాశ్రమంలో పేరు వాసుదేవన్ అలాగే విశిష్టాద్వైత ప్రవర్తకులు ఉన్నారు రామానుజులు వారి పేరు పూర్వాశ్రమంలో లక్ష్మణులు అంటారు శంకర భగవత్పాదుల యొక్క పూర్వాశ్రమ నామం పూర్వాశ్రమ నామం అంటే ఆయన మామూలుగా తల్లిదండ్రులకు కొడుగ్గా తిరుగుతున్నంత కాలం ఆయన పేరు శంకర సన్నిసించిన తరువాత శంకర ఎప్పుడూ మారలేదు పూర్వాశ్రమంలోనూ సన్యాసిగానూ పేరు మారింది శంకరాచార్యులు వారొక్కరే మిగిలిన వాళ్ళందరికీ పూర్వాశ్రమ నామం సన్యాసనామంగా లేదు ఇక మారిపోయింది కానీ ఒక్క శంకరాచార్యుల వారి పేరు మాత్రం గోవింద భగవత్పాదులు సన్యాస దీక్షించినప్పుడు పేరు మార్చలేదు ఎందుకు మార్చలేదో తెలుసా అండి శంకరో తీతి శంకర లోకానికి శుభం చేయడానికి వచ్చిన వాడికి నేను పేరు మార్చడం ఏంటి ఆ పేరే అంతే కాబట్టి శంకర భగవత్పాద ఆ పేరుతోనే ఉండి పేరంతే ఆయన ఆయన గురువు గారి పేరు మాత్రం జయగోవిందముని గోవింద భగవత్పాదులు అని మనం అంటాం నిన్న మీతో నేను మనవి చేశాను భగవత్పాదులు అన్న మాట ఎందుకు వాడతాము ఎవరి పాదములు పట్టుకుంటే భగవంతుని పాదములు దొరుకుతాయో వాళ్ళని భగవత్పాదులు అంటాం అందుకని శంకర భగవత్పాదులు గోవింద భగవత్పాదులు గౌడ భగవత్పాదులు అంటాం కానీ ఆయన పేరు జయగోవిందముని జయా అన్న శబ్దాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి జయా సంయమి దీని అర్థం ఏమిటో తెలుసా యముడు ఎలా తొక్కేస్తాడో అలా ఇంద్రియములను తొక్కేసి ఇంద్రియములను గెలిచిన వారెవరో వారికి జయ శబ్దం వేస్తారు అందుకే జయ జయ శంకర హర హర శంకర్ర జయ జయ శంకర అన్నప్పుడు ఆయన జయం ఆయన ఇంద్రియములను గెలిచారు మనకి కూడా ఇంద్రియములను గెలిచి పరమేశ్వరుడి వైపుకి వెళ్ళగలిగిన శక్తిని అనుగ్రహిస్తారు హర హర శంకర పాపములను హరిస్తారు అందుకే శంకర జయంతి జరిగేటటువంటి ప్రదేశంలో ఇంకొక పేర్లు చెప్పరు ఇదొక్కటే భజన చేస్తారు జయ జయశంకర హరహర శంకర జయ జయశంకర హరహర శంకర ఈ రెండు తప్ప ఇంకొక నామని చెప్పరు తీసుకురావాలనుకున్నారనుకోండి ఇంక కొత్తగా ఏమన్నా మీరు కాలడి శంకర జయ జయశంకర క కామకోటి శంకర జయ జయ శంకర శృంగేరి శంకర జయ జయ శంకర అలా తీసుకొస్తారు కానీ జయ జయశంకర హర హర శంకర మాత్రం విడిచిపెట్టరు అందుకే శంకరాచార్యుల వారి జయంతి ఒక్కటి మాత్రం అందరి జయంతులు జరిగినట్టు జరగదు రెండు విధాల్లో చేస్తారు శంకరాచార్యుల వారు పుట్టినటువంటి వైశాఖ శుక్ల పంచమికి పది రోజుల ముందు మొదలుపెట్టి చేస్తే గర్భోత్సవం అంటారు ర్భోత్సవము అంటే పది రోజుల ముందు మొదలు పెట్టేశారు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెలకి సమానం పది నెలలు పూర్తయినట్టు పంచమికి పది రోజుల ముందు మొదలు పెట్టాలి మొదలుపెట్టి ప్రారంభం చేస్తే అంటే వైశాఖ శుక్ల పంచమి అంటే చైత్రమాస కృష్ణపక్షంలో ప్రారంభమైపోతుంది ప్రారంభమై పది రోజుల పాటు ఉత్సవాన్ని చేసి వైశాఖ శుక్ల పంచమి నాడు పుణ్యాహవాచనం జరిగింది శంకరాచార్యుల వారి యొక్క ఆ పుట్టుక చేత జాతాసూచ్యం కూడా తొలగిపోయింది అని జన్మోత్సవము అని చేస్తారు ఇది ఒకెత్తు పది నెలలు అమ్మకడుపులోంచి వచ్చినంత వరకు రెండవదొకటి ఉంటుంది అది పుట్టినరోజు వరకే ఆ జా జాతాసూచ్యము తీరేటటువంటి స్థితి కాదు పుట్టినరోజు వరకు మాత్రమే వస్తుంది పది రోజులు పది నెలల లెక్కలోకి రెండవదొకటి ఉంటుంది దాని పేరు జన్మోత్సవము మొదటిది గర్భోత్సవము ఈ జన్మోత్సవం ఏం చేస్తారంటే శంకరాచార్యుల వారు పుట్టినరోజు నుంచి శంకరాచార్యుల వారు పుట్టినరోజుతో మొదలుపెట్టి పది రోజుల వరకు చేస్తారు అంటే పౌర్ణమి వస్తుంది పౌర్ణమి నాడు పూర్తి చేస్తారు ఈ విధానంలో చేసేటప్పుడు ఒకటి హోమం ఒకటి చేయవలసి ఉంటుంది రెండు ప్రతిరోజు తోటకాస్తకంతో శంకర భగవత్పాదులకి నమస్కారం చేయడం శంకరాచార్యుల వారి పల్లకి పట్టుకోవడం శంకరుల పల్లకి పట్టుకోవడం అంటే అదంత తేలికగా దొరికే విషయం కాదు ఇదే ఇంకొక విషయం ఇంకొక విషయం అంటే చాలామందిని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు శంకరాచార్యుల వారి గురించి వినడానికి అంత తొందరగా అవకాశం ఇవ్వరు ఎందుకంటే అది గురుస్వరూపం అది పరమాత్మస్వరూపం మహానుభావుడు ఆ అవతార వైభవం వినడానికి కొన్ని కోట్ల కోట్ల జన్మల అదృష్టం ఉంటే కానీ దొరకదు అందుకే శంకరుల పల్లకి పట్టుకుంటారు పట్టుకుని పది రోజుల పాటు ఊరిరిగింపు చేస్తారు తీసుకెడతారు అలా వీధుల్లోకి తీసుకెళ్ళి తీసుకొస్తారు శంకరాచార్యుల వారు గురుస్వరూపం కాబట్టి శంకరుల పల్లకి పట్టుకున్నప్పుడు పైన చొక్కా కానీ బనీను కానీ వేసుకోరు ఉత్తరీయం ఒకటి నడువుకి కట్టుకోవడమో భుజం మీద వేసుకోవడమో చేసి ఒత్తుకోకుండా పల్లకి పట్టుకుంటారు అది గురుస్వరూపం సాంప్రదాయకమైనటువంటి గురువు కాబట్టి ఆయన పల్లకి పట్టుకునేటప్పుడు ఆడవారు పట్టుకోరు పురుషులు మాత్రమే పట్టుకుంటారు స్త్రీలు అనుసరిస్తారు జై జయశంకర హర హర శంకర అంటూ వెనకాల పెడతారు సాక్షాత్తు శివావతారం వెనకాల వెళ్ళడం చేత ఏం సామాన్యమైన ఫలితం ఉంటుందా సాయంకాలం వేళలో జై జయశంకర హర హర శంకర ఆ నామాన్ని భజన చేస్తారు భజన చేసి శంకరాచార్య స్వామి వారిని పల్లకీలో కూర్చోపెట్టుకుని ప్రాకార సేవ గుడి చుట్టూ తిరిగి అమ్మవారి దేవాలయంలోకి పెడతారు శంకరాచార్యుల వారి పల్లకిని అమ్మవారి ఎదురుగుండా కూర్చోబెట్టి ప్రతిరోజు సౌందర్యలహరిలోంచి పది శ్లోకాలు చదువుతారు రేపటి నుంచి ప్రారంభం అవుతుంది ఇక్కడ దేవాలయంలో ఉపన్యాసం తర్వాత రోజు సాయంకాలం తర్వాత సాయంకాలం వేళలో మనం శంకరాచార్య స్వామి వారిని తీసుకెళ్ళి అమ్మవారి ఎదురుగుండా కూర్చోబెట్టి సౌందర్యలహరి నుంచి పది శ్లోకాలు చదవడం మొదలు పెడతాం పౌర్ణమి నాటికి శంకర భగవత్పాదుల్ని అమ్మవారి పక్కకి చేరుస్తారు ఎందుకంటే శివ శివా ఇద్దరూ కలిసిన స్వరూపం కదలిక చేత శివా జ్ఞానము చేత శివ శివ శివాస్వరూపము కనుక అమ్మవారి పక్కకి చేర్చి చిట్ట చివరి ప్రదీపజ్వాలాభి శ్లోకం వరకు నూరు శ్లోకాలు పూర్తి చేసి శంకరాచార్య స్వామి వారికి పూజ చేస్తారు రేపు జయంతి జయంతి కాబట్టి శంకరులకి అభిషేకం తర్వాత నూట నామములతో పూజ చేస్తారు నూట ఎనిమిది నామములు శంకరాచార్యులు వారి ఉన్నాయి రేపు మనందరం నామములతో శంకరాచార్య స్వామి వారి దేవాలయంలో పూజ చేస్తాం ఒక్కొక్క నామని చెప్తుంటారు మిగిలిన వాళ్ళందరూ చక్కగా శంకరాచార్యస్వామినే నమహ అంటూ ఉంటారు ఆయనకి పూజ చేస్తారు అయితే లోకంలో ఎవరికి పూజ చేసినా నూట నామాలతోనే చేస్తారు ఏమి నూట ఏడుండదా నూట ఆరుండదా నూట ఉండదా అంటే నేను మీకు చాలా పర్యాయాలు చెప్పాను 27 ఏడు నక్షత్రాలకి నాలుగేసి పాదాల తప్పన ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది ఈ లోకమంతా నూట ఎనిమిది పాదాల్లోనే పుట్టాలి కాబట్టి నూట నామాలతో పూజ చేస్తే లోకంలో ఉన్న అందరూ బాగుండాలని కోరుకున్నట్టే తప్ప మా ప్రసారం తినేవాళ్లే బాగుండాలని కోరుకోవడం మనకి చేత కాదు లోకా సమస్తా సుఖినోభవంతు అందరూ బాగుండాలని నూట ఎనిమిది నామాలతో పూజ చేస్తాం కానీ శంకరాచార్యుల వారి డిగ్రీకి వచ్చేటప్పటికి మాత్రం నూట నామాలతో చెయ్యకూడదు నూట ఎనిమిది నామములు చెప్పి ఎనిమిది పరమశివ నామములు చెప్తారు భవాన్ని తమ్మీని తరామ్ అని తోటకాచార్యులు వారు చెప్పారు కదా భవాలోకములను పుట్టించేటటువంటి వాడు నిలబెట్టేటటువంటి పరమశివుడే స్వామి మీరై ఉన్నారు గురుసార్వభౌమా అన్నారు తోటకాచార్యుల వారు కాబట్టి శివుని యొక్క ఎనిమిది నామములు చెప్తారు ఆ నామములకు ఒక విచిత్రం ఉంది ఆ ఎనిమిది నామములు ఏమిటో తెలుసా అవి పెట్టి శివుణ్ణి పూజ అవి పెట్టి అమ్మవారిని పూజ అవి పెట్టి విఘ్నేశ్వరుణ్ణి కుమారస్వామిని పూజ చేసేయచ్చు అవే భవాజ దేవాజనమ శర్వాజ దేవాజనమ ఈశానాజదేవాజనమ పశుపతయ దేవాజనమ రుద్రాజ దేవాజనః ఉగ్రాజ దేవాజనమ భీమాజ దేవాజనమ మహతే దేవా జనమ ఎనిమిది అవి ఎనిమిది అష్టమూర్తితత్వంగా భోరంభం చనలోబరమహార్దోహిమాంసుమాం వి్యాతి చరాచరాత్మకవిదం మూర్త్యతకం నం ధ్యకించెశతరస్మాత్తిభౌ తస్మై శ్రీగురుమూర్తే నమజితం శ్రీదక్షిణామూర్తె అంటారు శంకరభగవత్పాద దక్షిణామూర్తిస్తోత్రంలో ఆయనే కంచిలో పృథ్వీస్వరూపంగా జంబుకేశ్వరంలో జలంగా జలలింగంగా అరుణాచలంలో అగ్నిలింగంగా చిదంబరంలో ఆకాశలింగంగా శ్రీకాళహస్తిలో వాయులింగంగా కోణార్కలో సూర్యలింగంగా సీతాగుండంలో చంద్రలింగంగా కోణార్కలో యజమాన్లింగంగా ఎనిమిది రూపాలతో ఉంటాడు ఆ పరమేశ్వరుడే ఎనిమిది రూపాలతో ఉన్నాడు కాబస్తే అష్టమూర్తి తత్వంలో ఆ పరమేశ్వరుడు ఎనిమిది నామములతో పిలవబడినటువంటి వాడు శంకరాచారుల వారిగా ఈ భూమి మీద తిరిగారని నూట నామాలతో శంకరాచారులు వారిని పూజించి గురువుగారికి కట్టం ఇవ్వడం అంటే ఆంధ్రదేశంలో సాధారణంగా నూట నూట పదహారులు కట్నం ఇచ్చారండి అంటారు చివర పదహారు పెడతారు తప్ప నూట ఎనిమిది ఇవ్వరు ఎవరు అందుకని గురువుగారికి కట్నం ఇవ్వడం అంటే శంకరాచారులు వారు ఏం బుచ్చుకుంటారు శంకరాచారులు వారు రూపాయలు ఇచ్చుకుంటారా మహానుభావుడు నకర్మ నాన ప్రజాధ నీన త్యాగే నైకే అమృతత్వమానసోహ పరేణ నాకం విహితం గుహాయాం బిభ్రాజ తే తయోంది ఉపనిషత్తు అటువంటి ఆయనకి ఆయనకి ఎందుకు రూపాయలు ఆయనే మీకు ఇస్తారు కనకధార అటువంటి మహానుభావుడు కాబట్టి ఆయనకి కట్నం అంటే శివనామములు ఎనిమిది శంకరాచార్య స్వామి నామములు నూట ఎనిమిది కలిపి నూట పదహారు నామములతో పూజ చేస్తారు అదే ఆయనకిచ్చే కథనం కాబట్టి రేపు మనం ఆ నూట పదహారు నామములతో శంకరాచార్య స్వామిని పూజిస్తాం మీతో చెప్పే కదా రేపు శంకరుల పల్లకి పట్టకపోయినా శంకరుల నామము చెప్పకపోయినా అంతకన్నా కృతజ్ఞుడు లోకంలో ఇంకోళ్ళేడు ఆయన లేని నాడు సనాతన ధర్మమే లేదు అసలు నిజంగా చెప్పాలంటే వేదం చదువుకున్న వాళ్ళు స్మార్థం చదువుకున్న వాళ్ళు రేపు అన్ని పనులు మానేసి పల్లకి ముందు నడవాలి మన కృతజ్ఞత అంటే ఏమిటంటే ఒక్కటి రాకపోవడం అసలు నిజానికి శంకరాచార్య స్వామి వారి పల్లకి వెడుతుంటే ముందు వేదం చదువుకుంటూ వెళ్ళాలి అందరూ మనం పరమభక్తితో రేపు పల్లకి పట్టుకుందాం జయ జయ శంకర హర హర శంకర నామని చెప్పుకుంటూ స్వామిని ఊరిగింపు చేద్దాం ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి కాళ్ళు కాలిపోకుండా గురువుగారి పళ్ళకి చెప్పులతో పట్టుకోం కాబట్టి ప్రాతకాలంలో ఆరయ్యేటప్పటికి బాలా త్రిపుర సుందరమ్మ వారి గుళ్ళోంచి బయటికి వచ్చేస్తుంది పల్లకి మళ్ళీ ఆరు నలభై ఐదు వచ్చేస్తుంది కాబట్టి అందరూ ఆరయ్యేటప్పటికి వచ్చేసేయండి మీతో మళ్ళీ మళ్ళీ మనం ఇచ్చేస్తున్న వైదిక సంప్రదాయం నిలబెట్టడానికి వచ్చినటువంటి అవతారం కాబట్టి చక్కగా మగవారు పంచకట్టుకోండి రాకపోతే కనీసం నుంగి కట్టుకోండి అవి గళ్ళు గిళ్ళు వద్దు తెల్లకి పంచ కట్టుకొని ఉత్తరీయం వేసుకొని రండి అక్కడికి వచ్చి చక్కా తీసేంటికి అసేపు పల్లకీ పట్టుకున్నంతసేపు అభిషేకం తర్వాత నామని చెప్పి అర్చన చేసి పూజ చేసుకుని చక్క ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతాం మళ్ళీ సాయంకాలం ప్రవచనం అయిన తర్వాత స్వామి పల్లకీతో కలిసి వెళ్ళి కామాక్షి అమ్మ ముందు సౌందర్యలహరిలో శ్లోకాలు చదువుతూ ఆ పూజ చేద్దాం కాబట్టి అది శంకరాచార్య స్వామి వారి యొక్క జన్ జన తిథి చేసేటటువంటి రెండు విధానములు కాబట్టి ఆయనకి రెండు రకాలుగా చేస్తారు శంకర జయంతి ఉత్సవాన్ని అటువంటి శంకర భగవత్పాదులు వైశాఖ శుక్ల పంచమి వైశాఖ మాసంలో పుట్టారు ఏమి వైశాఖ మాసమే ఎందుకు ఎంచుకోవాలి మళ్ళీ పుట్టినప్పుడు అంటే వైశాఖ మాసమునకు ఒక ప్రత్యేకత ఉంది దాని పేరే వైశాఖ వైశాఖ అంటే కొమ్మలు లేనిదీని శాఖ అంటే కొమ్మలు వైశాఖ కొమ్మలు లేనిది కొమ్మలు లేనిదేది చెట్టు కానిది కాబట్టి తీగ తీగగా ఉన్నది వైశాఖ మాసంలో బాగా వచ్చేవేవి మల్లెపూలు బాగా వచ్చేవి మల్లెపూలు ఆయన వైశాఖ తీగ ఈ కాలంలో బాగా పువ్వులతో ఉండే తీగేది మల్లె తీగ మల్లెతీగకే మాధవీ అని పేరు మల్లెపువ్వుకి ఆ మాసం మనకు మాధవ మాసము అని పేరు చైత్రమాసానికి మధుమాసం అని పేరు వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు ఆ పేరే మాధవ మాసం మాధవ మాసంలో ఉన్నటువంటి వైశాఖము తీగ మాధవీలత మాధవీలత అంటే మల్లెతీగ వైశాఖ మాసమే మల్లెతీగ కాబట్టి ఆ మాధవీలత మల్లె పువ్వులు పూస్తుంది మల్లె అన్ని పువ్వుల్లా పొద్దున్న విచ్చుకోదు సాయంకాలం విచ్చుకుంటుంది దానికి అదో విచిత్రమైనటువంటి లక్షణం అందుకే శంకరాచార్యులు వారి శివానందహరి చేస్తూ మల్లె పువ్వుకి పైకి చెప్తూ లోపల శివుణ్ణి చెప్తూ సంధ్యారం భవిజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం స ప్రేమ భ్రమరాభిరామ మసకృత్సద్వాస నాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యంగుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అన్నారు కాబట్టి అది సంధ్యారంభ విజృంభితం సంధ్యాకాలంలో విజృంభిస్తుంది అంటే విచ్చుకుంటుంది సంధ్యాకాలంలో విచ్చుకోవడం అంటే ఏమిటో తెలుసా అండి సంధ్య అంటే రెండింటి మధ్యది రెండు ఆలోచనల మధ్యలో నిశ్శబ్దం ఉపన్యాసానికి మాటకి వాక్యానికి వాక్యానికి మధ్యలో ఊపిరి తీసేటప్పుడు నిశ్శబ్దం ఎక్కడ ఏ కదలికలు లేని నిశ్శబ్దం ఉందో ఆ సంధ్యయే ఈశ్వరుడు కాబట్టి ఆ సంధ్య ఆయన విజృంభిస్తాడు శివుడు సంధ్యాకాలంలో నత్తనం అంటే అది దాని అర్థం సంధ్యారంభ విజృంభితం మల్లెపువ్వు అలా సాయంకాలం ఇచ్చుకుంటూ నదిగేరి శివస్వరూపం అటువంటి మల్లెపువ్వుకి నాలుగు లక్షణాలు ఉంటాయి తెల్లనితనము గొప్ప సువాసన చక్కటి తేనె చల్లతనము నాలుగుంటాయి అందుకే మీరు చూడండి ఎంత తెల్లగా ఉంటుందో శంకర భగవత్పాదులు కూడా అంత శుద్ధసత్వ స్వరూపులు అందుకని వైశాఖము మాధవీలత శంకర భగవత్పాదులు మల్లె పుట్టిన కాలంలో మాధవీలత వైశాఖం మారిస్తే మల్లెపువ్వు ఎంత తెల్లగా ఉంటుందో అంత శుద్ధ సత్వ స్వరూపులైనటువంటి స్థితిలో ఉన్నవారు శంకరాచార్యుల వారు మల్లెపువ్వులోని కాదు కంచికామకోటి పీఠ బిరుదావళిలో ఒక మాట ఉంటుంది సరస్వతీదేవి కొప్పులో తురుముకున్నటువంటి మల్లె ఉన్నటువంటి తేనె కన్నా తీయగా ఉంటుందండి శంకరాచార్యవారి మాట అంత తీయని మాట ఆయన మాట ఎంత గొప్పగా ఉంటాయో ఆయన శ్లోకాలు ఆయన మాటలు ఎంత అసలు నిజంగా ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే అబ్బా ఇది శంకరులు తప్పయ్యవరో రచన చేయగలరా అనిపిస్తుంది శివానందలహరి సౌందర్యలహరి భజగోవిందం అసలు నిజంగా షట్పది ఎటువంటి ప్రయోగాలు చేశారో ఎన్ని భుజంగాలు ఇచ్చారో మహానుభావుడు అంతటి గొప్ప రచయిత ఆయన లాంటి కవిలోకంలో లేడు కేవలము ఏదో గొప్పగా మాట్లాడడం కాదు హరినామస్థుతి చేయు కావ్యము సువర్ణంభోజి హంసావళీసురు భాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందువు హరినామస్థుతి లేని కావ్యము విచిత్రధన్వితంబయ్యు శ్రీకరి అయ్యుండద యోగ్య దుర్మదనత్కూల కర్తకృతిని అంటారు పోతనగారు భాగవతంలో ఏదో అందంగా కవిత్వం నాలుగు మాటలు పేరు చేసి చెప్పేశామంటే సరిపోదు అందులో భగవత్తత్వం ఉండాలి పది మందిని ఉద్ధరించేదయ్యి ఉండాలి తేనే వేడి చేస్తే చలవ చేస్తుంది వేడి చేస్తుంది తేనెకి ఆరోగ్యాన్ని పరిపుష్టం చెయ్యగలిగిన లక్షణం ఉంది కపవాత పైచములను పోగొడుతుంది తేనె ఎంత మధురంగా ఉంటుందో నాలుక మీద వేసుకుంటే చప్పరించబుద్ధేస్తుందో శంకరాచార్యుల వారి యొక్క శ్లోకాలు శంకరాచార్యుల వారి మాటలు అలా ఉంటాయి కాబట్టి మల్లెపువ్వు పుట్టిన వైశాఖం మాధవీలత అయితే శంకర భగవత్పాదులు అంతే శుద్ధ సత్వంగా తెల్లటి మల్లెపువ్వు మల్లెపువ్వులో ఉన్న తీనంత తీయటి వాక్కు మల్లెపువ్వుకి ఎంత చల్లతనమో శంకరుడు గురించి చెప్పుకున్న చోట అంత చల్లతనం ఇదే ఇంతసేపు మీరు వెళ్ళి ఓ సినిమా హాల్లో కూర్చున్నారనుకోండి మధ్యలో ఉద్రేక కోపం చేయాలి కళ్ళు చేసుకోవాలి నానా పడిపోవాలి అదే శంకరాచార్యుల వారి గురించి చెప్పుకుంటూ కూర్చున్న చోట వైదిక ధర్మం మీద అనురుప్తి కలుగుతుంది మనస్సు శాంతి పొందుతుంది కాబట్టి చల్లతనం ఆయన అది ఎక్కడ ఉందో అక్కడ లోకానికి అంతటికీ కూడా సువాసన అంటే శంకరుల గురించి చెప్తూ ఉంటే అప్పహ్ అప్పాహ్ అనిపిస్తుంది చూడండి మీరు మరోలా అనుకోను అంటే నేను ఒక్క మాట చెప్తాను అది విన్న తర్వాత మీరు మరోలా అనుకోకూడదు నేను ఈ వేసవి కాలంలో పూర్వకాలంలో కానుకోకప్పుడు ప్రతిరోజు జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కి వెళ్ళవలసి వచ్చేది నేను అలా జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్ళే రోజుల్లో ఎప్పుడూ ఎక్కడ కూర్చోవడానికి ప్రయత్నం చేసేవాడిని అంటే చక్కగా తల నిండా మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళు ఎక్కడ కూర్చున్నారో చూసి ఆ వెనక్కి వెళ్ళి కూర్చునేవాడిని అంటే నేను దుర్మార్గమైన మనస్సుతో కూర్చున్నవాడిని కాను అని మీరు గుర్తించాలి వేసవికాలం చెమట ఎవడి పక్కన కూర్చున్నా వాసని అంత చక్కగా కామాక్షీ స్వరూపంలో నన్ను కన్న తల్లి మా అమ్మల కప్పు నిండా మల్లెపూలు పెట్టుకు కూర్చున్న తల్లి వెనక కూర్చుంటే ఆ తల్లి కామాక్షి అమ్మవారి శిగలోని పూల వాసన తగిలినట్టు ఆ రైల్లోంచి ఆ వాసన తగులుతుంటే అదిగో కామాక్షి సరస్వతీదేవి కొప్పులు తురమబడినటువంటి మల్లెపూలలోని మకరంధం యొక్క రుచి ఎలా ఉంటుందో అటువంటి మాటలు శంకరులకు ఉన్నట్టు సేద తీరవచ్చు అని మల్లె పువ్వుకి ఆ గుణం ఉంది దాని సువాసన సేద తీరుస్తుంది శంకరుల మాటలు శంకరుల గురించిన ప్రసంగం మనుష్యుల్ని సేద తీరిస్తుంది అబ్బా మనకున్నారు ఆచార్యుడు అందుకే గురువు లేని వాళ్ళని శంకరాచార్య స్వామి వారిని గురువుగా పెట్టుకోమంటారు మనకి గురువు లేకపోవడం ఏమిటో ఆ శంకరాచార్యులు వారు ఉన్నారని సేద తీరుస్తుంది అందుకే మల్లెపువ్వు ఎటువంటిదో శంకరులు అటువంటి వారు అందుకే వైశాఖ మాసం ఎంచుకున్నారు ఆయన ఇంకొక మాసం ఇంకొక మాసంలో ఆయన జన్మించలేదు కాదు అసలు వైశాఖ మాసం గొప్పతనం ఏమిటో తెలిసా అండి మల్లెపువ్వు పక్కన ఉన్న మావిడి పండు ఎంత ఉక్కపోత ఉండనివ్వండి శరీరంలో ఎంత మధుమేహం ఉండనివ్వండి ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపల్లి కొబ్బరి తీసుకొచ్చి ఇంట్లో పెడితే నిగ్రహించుకోగలగడం సాధ్యమైన విషయమేం కాదు ఎంత ఉక్కపోతలో ఎంత బాధలో కూడా ఉపశమనం ఇవ్వగలిగినటువంటి రెండు సంధ్యాకాలంలో వచ్చేది మల్లెపువ్వు ఉదయాన్నే వచ్చేది మామిడి పండు తాపం నుంచి ఉపశాంతి రెండూ ఇచ్చినట్టు పుట్టి పుట్టి పుట్టి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే తారే బహుదుస్తారే కృపయాపారే పాదారేని పుట్టి చచ్చి సంసారతాపంలో ఉండిపోయినటువంటి వాళ్ళందరికీ శంకరుడే అంటారు శివానందలహరిలో గలంతీ శంభోత్త చరిత చరిత కిల్బిల్యాహ సరణిషు పతంతి విజయతీ సంసార భ్రమణ పరితాపోపశమం వసంతి మచ్చేతో హర విశివానందలహరి అంటారు ఆ సంసార భ్రమణ పరితాపోపశమనం ఇవ్వగలిగినటువంటి మధుర మధురమైన మావిడి పండు సువాసనున్న మల్లె పువ్వు ఈ రెండు ఎలా ఉపశాంతినిస్తాయో వేసవికాలంలో అలా సంసారతాపము నుంచి ఉపశాంతినివ్వగలిగినటువంటి మావిడి పండు తీయ్యతనం మల్లెపూల సౌరభం ఉన్న మాటలున్న జగదాచార్యుడిగా వచ్చినటువంటి మహాపురుషుడు శంకర ఆయన రాకపోతే వైశాఖంలో ఎవరు వస్తారు అందుకే చైత్రమాసంలో రామచంద్రమూర్తి వచ్చారు వైశాఖ మాసంలో శంకర వచ్చారు ఒకటి మధుమాసం ఒకటి మాధవ మాసం కాబట్టి అంత గొప్ప స్థితి పద్మపాదాచార్యుల వారు ఒక మాట అన్నారు శంకరాచార్య స్వామి వారి అవతారాన్ని స్తోత్రం చేస్తూ శంకరా మీరు అపూర్వ శంకరా అన్నారు ఇదేమి మాట అపూర్వ శంకర అని మీరు ఎక్కడైనా విన్నారా శంకరాచార్యులు వారిని ఆయన స్తోత్రం చేస్తూ అన్నారు నమాం యభోగీ పరివార సంపదం అని మొదలుపెట్టారు నమ గు గురువు కదా గురువు అనేటప్పటికి ఉండే మొదటి లక్షణం ఏమిటంటే గురువుగారు అనేటప్పటికీ లేచి నిలబడి నమస్కారం చేస్తాం అంటే గురువుకి అంతకన్నా ఏమి ఇస్తారు మీరు గురువుకి ఇవ్వడానికి ఆయన ఏమైనా కోరుకుంటే కదా కోరుకుంటే గురువు అవడం ఏ కోరిక లేదు కాబట్టే గురువుగారు అయ్యాడు ఆయన తనలో తాను రమిస్తూ ఉండేటటువంటి స్వరూపం ఉన్నవాడు అటువంటి మహానుభావుడు నడిచి వస్తుంటే ముగ్గురు మూర్తులు పరబ్రహ్మస్వరూపంతో నడిచి వస్తున్నట్టు గురుర్బ్రహ్మ గురుర్ విష్ణుహో గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆ గురువు కనపడగానే చెయ్యవలసింది నమస్కారం ఒకటే అందుకే నాకు భగవంతుణ్ణి తెచ్చి పెట్టావయా అంటుంది రుక్మిణీదేవి తెచ్చి ఇచ్చావు కాబట్టి నీకేమివ్వగలను అంజలి ఘటించదభూసున్మయమణి సద్బంధు చింతామణి అంటుంది ఆ అగ్నిజ్యోతనుడితో కాబట్టి గురువు గారు కనబడితే నమస్కారమే అందుకే పద్మపాదాచారులు వారు శంకరాచారులు వారిని స్తోత్రం చేస్తే నమతో మొదలుపెట్టారు నమామ్య భోగీ పరివార సంపదం అభోగి పరివార సంపదంతో ఉన్నవారు శంకరాచారులు వారు భోగి పరివార సంపదంతో ఉన్నవాడు కైలాస శంకరుడు ఎంత చిత్రమైన శ్లోకంతో మొదలుపెట్టారో చూడండి భోగి అన్న శబ్దం ఎవరికి అన్వయం అవుతుందో తెలుసా అండి గృహస్థుకి ఎందుకంటే గృహస్థు ఉన్నాడు అనుకోండి ఓ మంచం ఉంది ఓ మనసం ఉంటే ఓ పరుపు ఉంటుంది పరుపు ఉంటే దాని మీద ఒకటి ఉంటుంది దానికో రెండు తలగడాలు ఉంటాయి ఆ పక్కన భార్య ఉంటుంది కొడుకులు ఉంటారు కూతుళ్ళు ఉంటారు అల్లుళ్ళు ఉంటారు కోడళ్ళు ఉంటారు పప్పుల డబ్బాలు ఉంటాయి బూంది లడ్డూలు ఉంటాయి బిస్కెట్ల ప్యాకెట్లు ఉంటాయి ఇంట్లో పైన ఫ్యాన్ ఉంటుంది మెత్తగా కూర్చోడానికి సోఫా ఉంటుంది కాబట్టి భోగి ఎక్కడ ఇలా కూర్చుందామన్నా సుఖంగా ఉంటుందనుకున్నవన్నీ ఏరి ఏరి తెచ్చి పెడతాడు దీనికన్నా బాగా ఇది ఉంటుందా అన్నవన్నీ తెచ్చిపెట్టి తన శక్తి కొలది కూర్చుంటే మెత్తగా ఉంది కొన్నాళ్ళు అయిన తర్వాత కొంచెం పరిపుష్టమైంది ఆర్థిక శక్తి ఇది అమ్మి ఇంకోటి చేస్తాడు ఏదో టీవీ ఇప్పుడు పనికి రాదు హే కొంచెం డబ్బులు వచ్చాయి ఏదైనా తీసి ఇంకోటి చేస్తాడు అది ఇప్పుడు పాపం ఏం చూపించకపోవట్లేదు చూపిస్తూ అయినా తీసేస్తాడు ఎందుకంటే భోగి సంసారమునున్నవాడు భోగి అందుకే ఇంటికి బయటే ఓ తాలంకప్ప ఉంటుంది తను లోపల ఉన్నది ఇంకోటి అనుభవించకూడదు కాబట్టి భోగి అంటే గృహస్థు అభోగి అంటే సంసారమునందు లేనివాడు తన చెయ్యి తలగడ ఎక్కడ తిరిగితే అక్కడ ఆకలేస్తే భవతి మిక్షాం దేహి చేతిలో ఒక మండలం సత్యదండం అపూర్వ శంకర ఇత పూర్వం వరకు నువ్వు అమ్మవారితో కలిసి మొట్టమొదటి గృహస్థుగా ఉన్నావు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయ నీస్రే యసే సత్యాయ అజ్జకుటుంబినే అంటారు శంకరాచారులు వారు శివానందలహరిలో ఆజ్య కుటుంబినే మొట్టమొదటి దంపతులు వాళ్ళిద్దరే పార్వతీ పరమేశ్వర్లు కాబట్టి కైలాసంలో ఆయన భోగి భార్య ఉంటుంది కొడుకు వినాయకుడు ఉంటాడు సుబ్రహ్మణ్యుడు ఇంకో కొడుకు ఉంటాడు బోళ్ళంతమంది ప్రభదగణాలు ఉంటారు చుట్టూ వాళ్ళందరూ సేవిస్తూ ఉంటారు ఆ మధ్య మధ్యలో అమ్మవారు చక్కగా అన్నపూర్ణ మంచి మంచి పాయసాల అన్నీ వండుతుంటుంది ఎవడి తింటుండండి అంటుండీ చక్కగా తింటూ మిగిలినటువంటి పదార్థాన్ని చండీశ్వరుడు వచ్చి తీసుకుంటు ఉంటాడు కాళ్ళు పట్టేవాళ్ళు ఉంటారు వచ్చేస్తున్నారు పరమశివుడు సభలోకి అని ప్రకటించే వాళ్ళు ఉంటారు అమ్మవారు వచ్చి కాళ్ళకి నమస్కారం పెడుతుంది ఆ శంకరుడు ఈ శంకరుడిగా వస్తే నమాంయభోగి పరివార సంపద అభోగి పరివార సంపద ఇక్కడ భోగి పరివార సంపద అక్కడ అక్కడో భార్య బిడ్డలు ప్రమదగణాలు ఇక్కడో అభోగి పరివార సంపద ఈయనో సన్యాసి ఈయన చుట్టూ ఆరు వేల మంది సన్యాసులు ఉండే శంకర విజయం జరిగితే అభోగి పరివార సంపద ఈయన ఎక్కడో పెడుతూ వెడుతూ పడుకుంటూ పడుకుంటాడు వాళ్ళు పడుకుంటారు ఆకలేస్తే ఆరు మంది భవతి విక్షాం దేహి అంటే అది పెడితే తింటారు రుచితో సంబంధమేమి ఉండదు క్యాబేజీ తుక్కంతా అలా ఉన్నది తీసుకెళ్ళి వేసేసినా తినేసి ఆయుష్యమస్తూ నిలిపతారు అంతేకాని ఇది రుచి లేదని కాబట్టి ఇక్కడ ఏమన్నా భోగి భోగం ఉందా ఏం భోగం లేదు అక్కడ ఉన్న పరివారం అంతా భోగి పరివారమే కాదు రెండో అర్థం ఏమిటో తెలుసా అండి నమాం యభోగి పరివార సంపద భోగి అంటే పాంగ్ అక్కడ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే లోకంలో సంపద అన్న మాటకి ఒక చమత్కారమైన అర్థం ఉంది మెడలో పూలదండ మెడలో పూలదండతో ఉండడం పురుషుడికి గొప్ప సంపద అందుకే ఏదో ఉపన్యాసానికి వస్తే పూలదండ వేయడం కాదు ఎవరి డబ్బులతో వాళ్ళు పూలదండ కొనుక్కుని రోజు ఇంట్లో వేసుకుని తిరగాలి యథార్థమండి నేను ఒత్తిడి చెప్తున్నాను అనుకోండి రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి చెప్తారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మంచి సంప్రదాయ నిష్టాగరిష్ఠులని గుర్తు ఏంటంటే ఎప్పుడూ పూలదండ వేసుకుంటారు అసలు నిజానికి పురుషుడికి ఎప్పుడు ఉండనిది దువ్వెన్న ఎందుకనంటే పాపిడి తీసుకుని ఆయన దువ్వుకోవాల్సిన అవసరం ఏముంటుంది శిఖతో ఉంటాడు బోడిగుండితో ఉంటాడు అందుకని ఆయన ఎప్పుడూ పాపట తీసుకోడు కాబట్టి దువ్వేన ఉండదు ఆయనకి ఎప్పుడూ ఉండనిది ఏమిటో తెలిసా అండి ఇంకోటి చొక్కాబనీని ఉండవు అందుకే మీరు పూర్వస్వరూపాలు చూడండి ఉత్తరియాలు వేసుకు తిరుగుతుంటారు చక్క మణిహారాలు అవన్నీని వేసుకు తిరుగుతుంటారు పూలదండ వేసుకుని తిరుగుతుంటారు కాబట్టి నా కుండలి నా ముకుటి నా స్రగ్వి నాల్పభోగవాన్ అంటారు వాల్మీకి మహర్షి పూలదండ లేనివాడు వేడు అయోధ్యలోనే అందుకని పూలదండ వేసుకుని తిరుగుతాడు పురుషుడు అది పెద్ద సంపద అక్కడ అక్కడ భోగి ఆయన ఏమిటో ఆయనకున్న పెద్ద దండ ఎవడు వేసుకోలేని దండ వేసుకుంటాడు మీరు నేను మహా అయితే నాగపడగా పూలదండ వేసుకోగలమేమో ఆయన ఏకంగా వాసుకి నీ వెళ్ళో వేసుకుంటాడు పూలదండ అది కూడా ఇలా విప్పి బుస్ బుస్ అంటుంటే వినపడుతూ హాయిగా ఇలా కూర్చుంటాడు ఆయన వేసుకున్న దండలాంటి దండ వేసుకున్నవాడు అందుకని ఎవయో నువ్వు అంత బ్రహ్మాండమైన దండ వేసుకున్నవాడు అక్కడ భోగి పావుల దండ వేసుకున్నావు పోని పాముదండ ఒకటేనా ఇక్కడ పోపా ఇక్కడోపం చిన్ని చిన్ని సైజు పిల్లపావుల్ని తెచ్చి ఉంగరాలు ఆ పెట్టిలో పెట్టుకుంటాడులా ఉంది అలాగా ఒక్కొక్క సైజు పాముని తీసి ఎక్కడ ఏది అలా వేసుకుంటూ ఉంటాడు ఆయన అదో చమత్కారం పరమశివుడి యొక్క విషయంలో మృత్యువునిగిరించిన వాడిని గుర్తు కాబట్టి అక్కడో పాముల దండలేసుకు తిరుగుతుంటావు ఇక్కడో ఆ భోగి పాములదండలు మెడ కనపడం పద్మపాదాచార్యుల వారు పరమశివుడి ఇక్కడికి వస్తే ఎలా ఉన్నాడో శంకరుడిగా ఆదిశంకరుల యొక్క తేజోమయమైనటువంటి రూపం ఆ కాషాయం ఇలా గుండువించి వేసుకుని ఇలా విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని సత్యదండం పట్టుకుని ఇలా పద్మాసనం వేసుకుని కూర్చుంటే మహానుభావుడు ఆ అందం మిరిసిపోతూ అసలు ఆ ముఖం ఎంత ప్రసన్నం కాబట్టి నమాం వ్యభోగీ పరివా రసంపదం ఇక్కడందరూ అభోములు ఎవరికి భోగం అక్కర్లేరు సన్యాసులందరుని చుట్టూ చేరారు అక్కడతో సరిపోయిందా నిరస్తం అనుమార్థ విగ్రహం నిరస్తం భూతి అంటే ఏమిటో తెలుసా అండి భూతి విభూతి అంటే దాని అర్థం సిద్ధి అని అన్నిటికన్నా విభూతి పెట్టుకున్నాడు విభూతి యొక్క శక్తిని పొందాడు అంటే దాని అర్థం ఏమిటంటే ఈశ్వరుణ్ణి బాగా స్మరించి స్మరించి స్మరించి అందుకే భస్మ అంటారు భస్మ అంటే స్మ అంటే ఇప్పటి వరకు మరిచిపోయిన భ కాంతి భగవాను స్మ స్మరణకి తీసుకొస్తుంది ఆ శక్తి ఉంటుంది భస్మకి ఆ భగవంతుణ్ణి స్మరించి స్మరించి స్మరించి స్మరించి స్మరించి ఉండడం చేత ఆత్మదర్శనము కొరకు ఆయన ప్రాకులాడుతుంటే ఆత్మగా నిలబడాలి అని ఆయన అనుకుంటే దానికన్నా ముందు అష్టసిద్ధులు వస్తాయి కానీ కాకి రెట్టని పట్టించుకోనట్టు ఆ సిద్ధుల్ని పట్టించుకోరు సిద్ధులు ప్రకటనం చేయడం అనేటటువంటిది అత్యంత హేయాతిహేయమైన విషయం సిద్ధులు ప్రకటనం చెయ్యరు సిద్ధులను ఒంటి మీద కాకిరెట్ట పడితే ఇలా కొట్టేసి కడిగేసుకున్నట్టే సిద్ధులను వచ్చాయని తెలిసినా పట్టించుకోకుండా ఈశ్వరుడి కోసమే నడుస్తారు అందుకే శంకరాచార్యులు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ ఎవరైతే ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుతున్నారో వింటున్నారో అటువంటి వారందరికీ కూడా ఆత్మస్థితితో పాటుగా సిద్ధులు కలుగుతాయి అంటారు కానీ ఆ సిద్ధులు పట్టించుకోరు అలా ఈ సిద్ధులన్నీ కలిగి ఉండడమే అసలైన భూతి నిరస్త భూతి అక్కడో పరమశివుడు ఎక్కడికన్నా గభాలను ప్రత్యక్షం అనంతటా వ్యాపించి ఉంటాడు కనపడకుండా ఉంటాడు అనిమా లగిమా గదిమా ఇవన్నీ ప్రకటిస్తూ ఉంటాడు అందరికీ సిద్ధులు ఇస్తూ ఉంటాడు ఇక్కడో అసలు అలాంటివే పట్టించుకోరు ఆయన ఏ ఆయన గురించి ఆయన కూడా పట్టించుకోని స్థితి ఒకనకొకప్పుడు ఆయన వెనక్కి ప్రయోగం చేశారు చేస్తే ఆసనంలోంచి నెత్తురు అలా కారిపోతూ శంకరాచార్యుల వారికి ఇలా కాసేపు కూర్చుంటే ఆయన కూర్చున్నటువంటి ఆసనం బట్టంతా కూడా నెత్తుటితో నిండిపోయేది లేచి నిలబడితే కాషాయ బట్టంతా నెత్తుటితో తడిచిపోయేది మళ్ళీ వెంటనే ఆ బట్ట విప్పేసి ఇంకో బట్ట కట్టుకుంటుండేవారు తప్ప ఆయన తనకు వచ్చినటువంటి వ్యాధిని తాను మార్చుకోలేదు మార్చుకోకపోతే అప్పుడు పద్మపాదాచార్యుల వారు అశ్విని దేవతలు వస్తే బాగవల అభినవగుప్తుడని ఆయన ప్రయోగం చేశాడు అప్పుడు శంకర భావత్పాదులు వారు గొప్ప ఉపాసన చేసి శంకరాచార్యుల వారిని దక్కించుకున్నారు ఆ వ్యాధి పోయేటట్టు చేసి కాబట్టి ఇక్కడ ఆయనేమి ప్రకటనం చేయడం అనేటటువంటిది చెయ్యరు బోధ మాత్రమే చేస్తూ ఉంటారు కాబట్టి నిరస్తం అనుమార్ధ విగ్రహం ఇక్కడ శంకరుడిగా ఉంటే వామార్థ భాగమునందు పార్వతీదేవి ఉండదు కైలాసంలో ఉంటే వామార్థ భాగమునందు పార్వతీదేవి ఉంటుంది ఇక్కడ పక్కన పార్వతీదేవి లేకుండా ఉంటారు ఎందుకంటే మరి సన్యాసిగా ఉన్న వారికి స్త్రీ స్త్రీ స్పర్శ ఎక్కడ ఉంటుంది భార్య ఎక్కడ ఉంటుంది ఉండదు అందుకని భార్య పక్కన లేకుండా ఉన్నటువంటి శివుడు నువ్వు అనుమార్థ విగ్రహం కాబట్టి నమాం వ్యోగీ పరివార సంపదం నిరస్తూ అనుమార్థ విగ్రహం అనుగ్రం ఆయన ఏమి అసలు ఎప్పుడూ కోపం అన్నది లేకుండా ప్రశాంతంగా ఉండేటటువంటి స్వరూపం అక్కడ పరమేశ్వరుడు అపారమైనటువంటి సంపద మధ్య ఉండి కూడా అంత భోగమ మధ్య ఉండి కూడా అంత పరివారము మధ్య ఉండి కూడా ఆయన అప్పుడప్పుడు కోపానికి లోనవుతాడు అసలు ఆ కోపాన్ని లోకం చూడలేదు హడిలిపోతుంది నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదా శివాయ శ్రీమన్మహాదేవాయ నమ అందిరుద్రం కాలాగ్నిరుద్రాయ కాలాగ్నిరుద్రుడై ఉంటాడు ఆ రూపాన్ని ఎవ్వరూ తట్టుకోలేరు కాబట్టి ఉగ్రంగా ఉంటాడు ఆ సంపద అయిన ఐశ్వర్యం అసలు మీరు ఊహించలేరు అలా ఉంటాడు శంకరులే శివానందలహరిలో చెప్తారు కరస్తే హేమాద్రౌ ఒక చేతిలో బంగారు కొండ పట్టుకుంటాడు గిరిశనికటస్థే కుబేరుడు ఎప్పుడు ఇలా నమస్కారం చేస్తూ నిలబడి ఉంటాడు నవనిధులకు అధిపతి ఎప్పుడైనా ఏమైనా అడుగుతాడేమో ఇద్దామని ఆయన అడగవలసిన అవసరం కుబేరుడు నమస్కారం చేస్తూ ఉంటాడు ఆయనకి గిరీశ నికటస్థే ధనపత గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణే ఆయన ఇంటి నిండా కల్పవృక్షాలు చింతామణులు ఆయన ఇల్లే చింతామణులతో కట్టారు అసలు ఇంకా చిత్రం ఏమిటంటే ఆయన భార్యే పెద్ద చింతామణి చింతామణి పాణిగ్రాహి ఆయన అయన భార్య పెద్ద చింతామణి ఆవిని తలుచుకుంటే కోరికలు తీరుస్తుంది ఆవిడ కాబట్టి అటువంటి పరమేశ్వరుడు శిరస్థే శీతాంశ లోకంలో అన్ని ప్రాణులు శరీరాలు విడిచిపెడతాయి ఆయనో అలాగే ఉంటాడు కాలమంతా చంద్రుడి యొక్క శుక్లపక్ష కృష్ణపక్షాల్లో కదిలిపోతుంటే కథ కాలము యొక్క కదలికలకి ఆధారమైన చంద్రకళ ఆయన శిరస్సు మీద ప్రకాశిస్తూ ఉంటుంది కథలి కాలాతీతుడు శిరస్తే సీతాంశ చరణయుగలస్తే అఖిల శుభౌ ఆయన పేరే శివ శుభకార్యాలన్నీ ఆయన కాలను పట్టుకుని ఉంటాయి ఆయన పాదములను పట్టుకుని ప్రార్థన చేస్తే అయ్యా మా అమ్మాయి పెళ్ళవట్లేదు శంకరా అనుగ్రహించు అనుగ్రహించు అంటే ఇలా అంటే అంటే ఆ బొట వేరు దిగిలి హఠాత్తుగా ఎగిరేది వచ్చి మీ ఇంటి తారణం కింద పట్టుకుంటుంది అంటే శుభలేకే వేస్తారు కాబట్టి చరణయుగలస్తే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం నేనేమివ్వీకు నీకు ఇవ్వడానికి నా దగ్గరేం లేదు భవతు భవదర్ధం మమ మనహ నాదన్నది ఏమైనా ఉంటే నాది నేను నాది నేను అనేది నా మనసు ఒకటే ఇది ఇచ్చేస్తానన్నారు శంకరాచార్యులు అంటే ఈశ్వర నా మనసును వచ్చేసుకోవయ్యారు కాబట్టి ఆయన అంత సంపదతో ఉంటాడు కైలాసంలో అయినా కాళాగ్ని రుద్రాయ ఆయన అప్పుడప్పుడు లోకం చేసే తప్పులకి ఉగ్రుడవుతూ ఉంటాడు శంకరాచార్యులు వారిగా తప్పులు తప్పులు తప్పులు తప్పులు చేస్తున్న వాళ్ళని డెబ్భై రెండు అవైదికమైన వాదనల్ని ఖండించి ఖండించి ఖండించి ఖండించి ఎంత ఓర్పండి చివరికి సర్వజ్ఞ పీఠాన్ని ఎక్కుతుంటే దక్షిణ దేశం నుంచి సర్వజ్ఞ అధిరోహించిన ఏకైక మహాపురుషుడు శంకర భగవత్పాదులు సర్వజ్ఞ అధిరోహిస్తుంటే సరస్వతీదేవి అడ్డుపడింది ఆయనకి శంకరానే ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పండి ఓర్పుగా చిరునవ్వుతో సరస్వతీదేవిని కూడా మెప్పించి సర్వజ్ఞపీఠం మీద కూర్చున్న మహానుభావుడు అనుగ్రం ఒక కాపాలికుడు వచ్చి మీ తలకాయి ఇచ్చేయమంటే తీసుకెళ్ళిపోమన్నారు పద్మపాదాచార్యులు వారు రక్షించుకున్నారు కాబట్టి సరిపోయింది కాబట్టి అనుగ్రం అసలు కోపం అన్నది లేదం కో ఇప్పుడు లోకంలో రెండు లక్షణాలు మీరు గుర్తుపెట్టుకోవాలి పాపం లేకపోతే భగవంతుడు అక్కర్లేదు అజ్ఞానం లేకపోతే గురువుగారు అక్కర్లేదు అందరూ జ్ఞానం అనుకోండి గురువు ఎందుకండి అందరూ పాపం చేయని వాళ్ళు అనుకోండి భగవంతుడు ఎందుకండి హే పాపం ఉంది కాబట్టే వెంకటేశ్వరుడు కావాలి పాపాలు పోగొట్టడానికి అజ్ఞానం ఉంది కాబట్టే బోగ చేసి పోగొట్టడానికి గురువుగారు కావాలి ఎవరైనా ఈ అజ్ఞానం నువ్వు విసుక్కుంటే ఎలా గురువుగారు అలాగని గురువుగారు విసుక్కుని ఎంత విసుగించేయకూడదు అన్నారు కదా అండి హిరహిత బజార్లో కనబడ్డా పట్లగొట్లో కనబడ్డా ఆఫీసులో కనబడ్డా అదే పనిగా వెళ్ళి ప్రశ్నించి విసుక్కోకూడదు గురువుగారు అన్నారు కదండి నాకు చెప్తు కూర్చోండి అనుకోవడదు కదా ఏది చెప్పాలన్నా భయంగా ఉంటుంది కాబట్టి అనుగ్రహం ఆయన అక్కడప్పుడప్పుడు కోపడతారు ఇక్కడ అజ్ఞానాన్ని అలా మన్నిస్తూనే ఉంటారు ఒక్కొక్కసారి ఆయనకి అసైనా ఇస్తాం నలినీదలగత జలమతి తలలం తత్వజీవితమతి చపలం విద్యభిమానగ్రస్తం లోకం శోకత హతమస్తం అంటారు చేయిది కుమాంగం చచ్చిపోయింది రా ఇది ఎప్పుడూ ఏడుపే ప్రతివాడికి అన్నిటికీ ఏడిపే ఏ ఏడుపు లేకపోతే ఏడవడానికి అవకాశం లేదండి అని ఏడిచేవాడు ఇప్పుడు ఏడవని వాడన్నవాడు నాకు కనపట్టలేదురా అన్నారాయన అదే శంకరాచార్యుల వారికి జాలేసి పోన్లే పాపం అజ్ఞానం కదూ అని కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కుక్కతయా కక్కుత యాత తత్వం చింతియ తదియ భ్రాత ఓ సోదరా అని పిలిచారు ఏమి శంకరులకి మనం సోదరులమా అంటే మళ్ళీ ప్రసన్నత్వం మళ్ళీ వెంటనే సోదరా అని పిలుస్తారు అనుగ్రం కించిత్ కోపం లేకుండా ఉండేటటువంటి స్థితి ఉన్మృధిత కాలలాంఛనం ఇది చాలా గొప్ప మాట అండి పద్మపాదాచార్యులు వారు ఎలా వేశారో కానీ ఉన్మృధిత కాలలాంఛనం అంటే లోకాలన్నింటినీ చంపేయడానికి బయలుదేరింది హలాహల ఆ హాలాహలాన్ని శంకరుడు మృంగి తన కంఠంలో పెట్టుకున్నాడు అప్పటి శంకరుడు తెల్లగా ఉండేవాడు స్ఫటికమి నిభం అని పేరు ఆయనకి స్ఫటికమని ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంటాడు ఇంత తెల్లగా ఉన్న శంకరుడికో నల్లమచ్చ వచ్చింది ఇంగ్లీష్లో అంటే విషం మింగినప్పుడు కంఠంలో పెట్టుకున్నాడు లోపలికి వెళ్ళిపోతే ఉదరము లోకంబులకు సదనంబుకు తిరిగి శివుడు చటుల విషాఖ్ని కుదురుకునే కంఠబిలమున పదిలంబుకు నిలిపే బయటికి వదలకుండా లోపలికి వదలకుండా లోకాల్ని రక్షించడానికి కంఠంలో పెట్టుకుంటే ఆ కంఠం నల్లబడి నీలకంధరా నీలగ్రీవ అని ఆయన్ని శ్రీకంఠ అని లోకం కీర్తించింది ఇంత తెల్లని శంకరుడికో నల్ల మచ్చ వచ్చింది తెలుగులో ఆ మాటకి అంత పెద్ద శక్తివంతంగా అనిపించదు కానీ మచ్చ వచ్చిందిరా అంటే లోకంలో ఒక చమత్కారం ఒకటి ఉంటుంది వెనకటికి భర్త మీద ఏదో కోపం వచ్చింది అక్క చెల్లెలకి తోడబుట్టింది ఆ భర్త మీద అలిగి వచ్చింది వెంటనే అడిగితే కోపడుతుంది అని చెప్పేసి చాలా రోజులు అడగలేదు ఏదో కొన్ని నెలలు అయిపోయింది ఈ అమ్మాయి భర్త పేరు ఎత్తట్లేదు భర్త రావట్లేదు అన్నదమ్ముడికి అనుమానం వచ్చింది ఏమిటి బావగారికి ఊసెత్తదు బావగారు రావట్లేదు ఏమైనా చెయ్యరా అని చెప్పు చేసిందా అని అడగకూడదు తోబుట్టుని అడగకపోతే తప్పదు కాబట్టి చమత్కారంగా అడిగించడం కోసమని పాలు పిండడానికి వెడుతూ అక్కడే అక్క చెల్లెలు నించునుంటే భార్యతో ఒక మాట అనిపించాడు చంద్రుడి వంక చూడమని ఏవండే చంద్రుడిని చూశారా అచ్చకి మత్స వచ్చింది అంది అచ్చ అంటే చంద్రుడు చంద్రుడికి మత్స వచ్చింది అంది అంటే ఏదో మత్స పడింది అందుకే వెళ్టం లేదు ఇక్కడ ఉండిపోయింది అని శ్లేష వెంటనే ఆడబడుచు అంది పుట్టింటికి వచ్చిన ఆడబడుచు అచ్చకి మచ్చ వస్తే పడి చస్తుంది కానీ పుట్టింటికి రాదండి చాలు బావగారు ఎక్కడికో వెళ్ళారన్నమాట దూరదేశం అక్క చెల్లెలు వచ్చింది చాలా సంతోషం చెప్పారు ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు అనుకోకుండా చెప్పుకున్నారు మత్స అన్న మాటకు అంత అర్థం ఉంది శంకరుడికైనా మత్స్సు ఉందేమో అప్పుడప్పుడు కోప్పడతాడని శంకరుడు ఆది లోకశంకరులు ఈ భూమి మీద నడిచిన శంకర భగవత్పాదులు కాబట్టి ఉన్మృధిత కాల లాంఛనం ఇంగ్లీష్లో అయితే బ్లాక్ స్పాట్ ఉందండి అంత ఆయన చూడండి అన్బ్లిమిషిడ్ కిరీర్ పాప ఆయన ఆయనకండి అసలు ఎక్కడా మీరు పేరు పెట్టలేరండి బ్లాక్ స్పాట్ లేదు ఆయనకంటే బ్లాక్ స్పాట్ లేదంటే నల్లమచ్చ లేదు ఉన్మృధిత కాల అంత తెల్లని శంకరుడికి కూడా ఓ ఉంది లోకోపకారానికి చేశాడో ఎందుకు చేశాడో నల్లమత్ ఉంది శంకరాచారులు వారికి ఆ నల్లమచ్చ కూడా లేదు ఎందుకంటే మరి ఇక్కడకు వచ్చినప్పుడు నల్ల మత్సం ఎందుకుంటుంది గగలం పెట్టుకోలేదుగా లోకానికి బోధ చేయడానికి వచ్చారు అమృతాన్ని పంచడానికి వచ్చారు శంకరుడిగా కాబట్టి ఉన్మృధిత కాల లాంఛనం వినా వినాయకం వినా వినాయకం పక్కన వినాయకుడు లేనివాడు ఎందుకనంటే శక్తి పంచాక్షరి ఉపాసన చేసే వాళ్ళకి తెలుస్తుంది రహస్యం అమ్మవారిని ఒక్కరిని చేరు అయ్యవారితో కలిపి అయ్యవారితో కలిపి కాదు సుబ్రహ్మణ్యుడు గణపతితో కలిపి ఉపాసన చేస్తారు కాదు కాదు అసలు ఆయనకి హేరంబుడు పేరు వినాయకుడికి హేరంబుడు అంటే తండ్రికి సంతోషాన్ని ఇచ్చేవాడు అని పెద్ద కొడుకు ఒక్కడే ధర్మ సంతానం మిగిలినది కామసంతానం అంటారు అందుకే పెద్ద కొడుకు తండ్రికి పితృకార్యం చేస్తాడు తల్లికి అటువంటి పెద్ద కొడుకు లోకంలో మర్యాద ఏమిటంటే తండ్రికి గొప్ప సంతోషం ఏమిటంటే కొడుకు దగ్గర ఉండి పెద్ద కొడుకు అందులో పక్కనుండి అన్నిటికీ శుభలేఖ మా నాన్నగారి పేరు మీద ఇవ్వండి మహానుభావుడు అంతేగాని నా పేరు మీద రాయకండి సుష్మా నాన్నగారి పేరు మీద రాయండి అని నాన్నగారండి ఇవాళ ఏం చేయమంటారు నాన్నగారండి వాళ్ళకి ఎంత ఇమ్మంటారు నాన్నగారండి వీళ్ళకి ఎంత ఇమ్మంటారు తను ప్రయోజకుడవి కూడా నాన్నగారండి నాన్నగారండి అంటూ తిరుగుతున్నాడు అనుకోండి తండ్రి పొంగిపోతాడు హేరంబ గణపతి అలా తిరుగుతుంటారు ఎప్పుడు శివుడి దగ్గరే కాబట్టి వినాయకం విశిష్టమైన నాయకుడు అయినా కాబట్టి ఎప్పుడు శివుడి పక్కన వినాయకుడు ఉంటాడు అదే శివుడు శంకరాచార్యుల వారిగా వస్తే పక్కన ఉండాడు అందుకని వినా వినాయకం కాదు అసలు రహస్యం ఏమిటో తెలిసా అండి అన్న నామం అమరకోశంలో బుద్ధుడికి ఉంది తథాగతుడికి ఆయనకి వినాయక అని పేరు తథాగతుడు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడే ఆయన బౌద్ధమత ప్రచారం చేశాడు బౌద్ధమతం సనాతన ధర్మానికి వ్యతిరేకం కాబట్టి ఆ బౌద్ధ మతం శూన్యవాద ప్రచారం చేసింది సనాతన ధర్మ ప్రచారం చేయడానికి వచ్చిన శంకరాచార్యుల వారి యొక్క వాదం ముందు నిలబడలేక ఆయన ఏమి ఎత్తి చూపించలేదు తప్పు చెప్పలేదు కానీ నిష్కారణంగా సనాతన ధర్మంలో తప్పులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళ నోరు మూయించడానికి శంకరులు మాట్లాడారు ఆయన ప్రజ్ఞకి తట్టుకోలేక భారతదేశాన్ని విడిచిపెట్టి బౌద్ధం పారిపోయింది ఆరిపోయింది కాబట్టి శంకరులుంటే తథాకథుడు నిలబడలేకపోయాడు కాబట్టి బుద్ధుడు వినా వినాయకం బు బౌద్ధం వెళ్ళిపోయింది శంకరులు వస్తే కాబట్టి వినా వినాయకం అపూర్వ శంకరం ఆ శంకరుడి గురించి మాకు తెలుసు ఇలాంటి శంకరుడి గురించి మాకు తెలీదు అసలు ఆది శంకరాని అపూర్వ శంకరుడవి ఆ శంకరుడు గురించి ఎన్ని రూపాలో అరవై లీలామూర్తులు మేము విన్నాం చదువుకున్నాం నమస్కారాలు చేశాం కానీ శంకరా ఆది శంకర భగవత్మాదా మీ వంటి శంకరుడు హి లేడు మీరే అపూర్వ శంకరులు ఇంత గొప్ప స్వరూపం ఇది అటువంటి గురువర్య మీరే పరమేశ్వరుడు పరమేశ్వరుడు గురువుగా మా ముందు కదులుతున్నారు మమ్మల్ని ఉద్ధరించడానికి ఓ గురు సార్వభౌమా నమస్కారం అనడానికి నమహమ్య భోగిీ పరివార సంపదం నిరస్తూతి అనుమార్థ విగ్రహం అనుగ్రం ఉన్మృథిత కాల లాంఛనం వినా వినాయకం అపూర్వ శంకరం అని స్తోత్రం చేశారు పద్మపాదాచార్యుల వారు అందుకని మహానుభావుడు పూర్వాశ్రమంలో శంకర సన్యాసాశ్రమంలో శంకర పేరు మారని ఏకైక వ్యక్తి శంకర భగవత్పాదు అంత గొప్ప అవతారం అంటే లోకమునకు శంకరవతి శంకర సుఖాన్ని అందించడానికి వచ్చినటువంటి అవతారం అటువంటి మహానుభావుడు పుట్టినటువంటి వైశాఖ శుక్ల పంచమి ఇవాళ ఒక్కరోజు రాత్రి గడిచిపోయిందా రేపు తెల్లవారి ఆరయ్యేటప్పటికి మనందరం తిరుపుర సుందరి అమ్మవారి గుడికెళ్ళి నిజంగా కూడా అలాగే ఉంటారు అక్కడ ఉన్నటువంటి శంకర భగవత్పాదుల్ని చూస్తే మహానుభావుణ్ణి ఉన్మృతితకాల లంచనం ఎక్కడ వచ్చింది మన ఉండదు అలా ఉంటారు ఆ శంకరుల్ని చూసి ప్రణిపాతం చేసి నమస్కారం చేసి అభిషేకం చూసి పల్లకి పట్టుకుని నూట పదహారు నామములతో పూజ చూసి సంతోషంగా బయలుదేరి రేపు సాయంకాలం మళ్ళీ ప్రవచనం విని చక్కగా శంకరులతో జై జయ శంకర హరహర శంకర అంటూ వెళ్ళి కామాక్షి అమ్మవారి ముందు శంకరుల్ని సన్నిధానం చేయించి అక్కడ పదకొండు మనం పది శ్లోకాలు సౌందర్యలహరిలో చదువుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఇంటికి వెడతాం ఇక ప్రత్యేకంగా కార్యక్రమం గురించి చెప్పక్కర్లేదు ఉపన్యాసంలోనే చెప్పేశాను మీకు ఎవరికీ ఇక ప్రత్యేకంగా చెప్పాలని నేను అనుకోవట్లేదు మీకు అందరికీ అర్థమైంది రేపు ఆరు అయ్యేటప్పటికే ముందే పంచకట్టుకుని త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయానికి రండి ఇప్పుడు నేను మంగళం చెప్పిన తరువాత తోటకాష్టకంతో శంకర భగవత్పాదులకి నమస్కారం చేసి అప్పుడు బయలుదేరదాం మంగళాశాతన పరై మదాచార్య పూర్వవై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాయ కాం కామితని శ్రీగిరీషాయ దేవాయ మలినాథయ మంగళం కరచరణకృతం కర్మవాక్యజం వా శ్రవణనైనిజం వా మన సం వారాధం విహిత విహిం వాత్తమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవంభోర్వ శ్రీ ఉమామేశ్వరబ్రహ్మార్పణమస్వాస్తి